ఓకే సార్ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిషిద్దుగా గొప్ప దేవ సర్వశక్తి నీకు వర్ణాలు ఇస్తాయా అబ్రహాం ఇసాక్ యాకులు గొప్ప దేవ సంపూర్ణ జీవం గల తంది నీకే వన్నాసాయా నీకే స్థుతులు సోత్రాలు అర్పించుకోవడం అయినా జీసస్ థ్యాంక్ యూ లాంటి ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని మమ్మల్ని సజీవులు ఎప్పుడూ నిలబెట్టుకున్నారైనా దివారాత్ కాచి కాపాడు ఇక ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించినందుక నీకు వందాలిస్తాయా నీకే కృతజ్ఞత అసత్తులు అర్పించకుండా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే కలుగును కాక హలలీయ నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైన దినవంతా మీరు మాకు ఉన్నారు ప్రభావ వర్క్ ప్లేసెస్ కూడా ప్రభావ మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ప్రతి దాంట్లో మీరు మాకు సమాధానం అనుగరించినారు మీ ఆధారణ మీ కృపను ఇచ్చిన నీకు వందాలిస్తాయా నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ నా తల్లి ఇక దినం మంది చూడలేకపోయిన మమ్మల్ని సజ్జలు పెట్టుకునేందుకు నీకు వందాలిస్తాయ్యా మంచి ఆరోగ్యం అనుగ్రించినారు మంచి శక్తిని బలాన్ని అనుగ్రించినారు ప్రభావ ఓ దేవా మంచి ఆహారం అనుగరించినారు నా తండ్రి నీకే వర్ణాలిసయ ఈ యొక్క మధ్య కాలే సమయంలో నేను శృతించే భాగ్యాన్ని నీ కృప అనుగ్రహించిన తండ్రి నీకు వన్నా నీకే కృతజ్ఞతలైన నీకే శుతులు స్తోత్రం సమస్త ఘనత మహిమ ప్రభావం యుగ యుగంలో నీకే కలుగురు నాకు నా తండ్రి నా ప్రభావ ఈ యొక్క మధ్యకాల సమయంలో నీ దేవా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగించండి రాణబెడతారుగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభాకి ఈ మీటింగ్ అంతట్లో మీరు ఆధిపత్య వహించండి పాటలదారు మైంపు పదని మాట్లాడి పరిశుధాత్మ కార్యం జరిగించి మా ప్రవర్తన అంతటిని తండి మీ అధికారాన్ని ఒప్పుకుంటమైనా మమ్మల్ని మీకు సమర్పించుకున్నదైనా మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి మా స్థానంలో ప్రభా మీరుంటే ఎట్లా నడిపిస్తారు ఎట్లా వాక్యం చెప్తారు ఎట్లా ప్రార్థన చేస్తారో అట్లా మేము మీకు మనసు తలంపు మీ దైవికమైన జ్ఞానాల చేత నడిపించి పరిశుధాత్మ కార్యం జరిగించి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ ప్రవాదంతట్లో మీరే ఆధిపత్య వహించి మీ నామాన్ని మైమి తెచ్చుకోమాలి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాదిష్టం తండ్రి ఆ మెయిన్ అలా మీరున్న ప్రేరేపులంటే పాట పడండి శ్వాసము కాపాడుకొనుచు ఏసు వైపు చుచుచు విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేద వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తదా పరుగెత్తదా పరుగెత్తదా పిలుపుకు తగిన బహుమతి kei neenu parugettedam <laughs> parugettedam tilupuk tagina bay parugettedam daiva bayam kaligi శరీరే చలను విడిచి దైవ భయము కలిగి శరీరే చలను విడచి అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేద అక్షయ కిరీటము కోరకే ఆశతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి ఎద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి ఎద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో అతిశయ కిరీటము కోరకే అల్లయక పరుగెత్తేద అతిశయ కిరీటము కోరకే అల యొక్క పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తేదా ప్రభు ఏ మార్గములు గురి వద్దకి నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొను చూసువైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొను చూ వాడారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడబారని కిరీటముకే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 పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తదా పిలుపుకు తగిన బహుమతికై నేను పారుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన హుమతి కై నేను పరుగెత్తేదా పరుగెతేదా పిలుపుకు తగిన బహుమతి కై పిలుపుకు తగిన బహుమతి కై అలలియా థ్యాంక్ యూ రవి బ్రదర్ ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ దిలీప్ బ్రదర్ ప్రైజ్ లోడ్ అలలియా సరే దేవుని వాక్యం జయించక ముందు మనం చిన్నగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందాలి సయ అబ్రహామి శాఖ యాకల గొప్ప దేవ కృపా సత్య సంపూడ జీవితం తంది అబ్రహామి శాఖ యాకోలకు చేసాను వాగ్దానాన్ని ప్రభావ మీ యొక్క మరణ అబ్రహాము సంతానంగా మార్చుకున్న గొప్ప దేవుడు విషయానికి వందాలి సయా అబ్రహం సంబంధించిన వాగ్నాలన్నింటినీ మమ్మల్ని వారు చేసుకున్నారు గొప్పదేవా దేవా మమ్మల్ని బహుగంగం ఆశ్రయించినందుకు మీకు వండాలి సైగా గొప్ప దేవా నీకే కృతజ్ఞతలైనా మీ యొక్క ప్రణాళిక ఉంది ప్రవా అది నేను సంపూర్ణంగా నేను నేర్వేర్చుకోలేనా మీ అందరం ప్రభా మీ కృపల్ ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ వాక్యం ధ్యానించబోతున్నా ప్రవా మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకం మా అనుగ్రహించండి వాక్యం లేని మా ఆత్మీయ నేతలను ఇప్పని ప్రభావా హృదయాల తెరవండి మా చెవుతులను ఇప్పని ప్రవా మీకు స్వరం వినాలా నా తల్లి వాక్యం మిమ్మల్ని చూడాలా ప్రభావాక్యంలో మేము తయారు కావాలా ప్రభావా అలాంటి పిల్లలుగా తయారు చేయండి నేను వాక్యం ధ్యానించబోతున్నాగా ప్రభావా మీకు పర్షదాత్మకతమని నిండి మాలో మీరు ప్రభావ మీ మాట్లాడండి మీ వాక్కు మాలో బయలుదేరాల ప్రవా అయినా మీరే ఆ రీతి మమ్మల్ని నడిపించి మీ నామాన్ని మనకి తెచ్చుకోమని మమ్మల్ని మీ కంట్రోల్ తీసుకోమని ఏసు క్రీస్తు పర్షిద నామం ఉన్న ప్రాదేశం తండ్రి యషయ గ్రంథం యాభై అధ్యాయము అబ్రహాం గురించి చెప్పబడుతుంది ఇక్కడ ఈ వాక్యము ఈ అధ్యాయం అంతా అబ్రహాం సంతానము భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నారు అబ్రహాం నుంచి దేవుడు ఎందుకు అబ్రహాం ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు చూడండి ఆ కల్దీల దేశంలో ఎంతో మంది ఉన్నారు కదా అబ్రహాం ఎంతో మంది ఉన్నారు ఆ దేశంలో ఉన్నారు కంసల పంజేష్ అలాంటి వాళ్ళలో అబ్రహాంని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అబ్రహాంని దేవుడు ఎందుకు నియమించుకున్నాడు అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా ఇప్పుడు ఒక దశలో మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కదా ఎంతోమంది ఉన్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టే దేవుడు పనికిరాని వాళ్ళని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది ఆశ్చర్యం ఉంటుంది ఎప్పుడు నాకు కాబట్టి అది ఎందుకు ఆశ్చర్యం ఉంటుందంటే అంటే వాళ్ళని దేవుడు ప్రేమిస్తలేడా ఈయననే ప్రేమిస్తాను అనేది కాదు అక్కడ అక్కడ ఏంటంటే ఎవరైతే ఆయన పిలుపుకు స్పందిస్తారో ఎవరైతే ఆయనకు విధేత చూపిస్తారో దేవుడు వాళ్ళని ఏర్పరచుకుంటాడు అది విధానం దేవుని యొక్క విధానం కానీ అంతమంది అంతమందిలో ఈయన యథార్థంగా జీవించండి ఎందుకు ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలా అన్నిలు కూడా ఆ యథార్థంగా జీవిస్తూ ఉంటారు ఎవరి మీద ద్వేషం పెట్టరు ఎవరి మీద కోపం చూపించరు కానీ జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు అన్నిలు కూడా కానీ అలాంటి అన్నిలో నుంచి కూడా మంచి గుణగానాలు ఉంటాయి వాళ్ళు ప్రభు నమ్మకపోయినా కానీ అట్లా ఉంటాయి కానీ అది శక్తికి సంబంధించిన బతికి కాదన్నట్టు కానీ అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు అనేది కొన్నేళ్ళ నుంచి కొన్నేళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం కదా కొన్నేళ్ళు యొక్క సేవ చూస్తే ఆయన అన్నిడు కదా కొన్నేళ్ళు ఆయన ఎన్నో దాన చేసిండు ఎంతో మందిని ఆదరించండు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు ఆయన కానీ దేవుని దూత దిగుచ్చిండు ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఒక అన్ని దగ్గరికి దూత రావటం ఏంటి ఎందుకు దేవుడు ఏర్పరచుకోవాలా అనేది మనకి ఇప్పుడు బాగా అర్థమైతే కాబట్టి ఎందుకు దేవుడు అబ్రహాంని ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఆయన గర్భంలో నుంచి సంతానం రావాలా ఏస్త భవిష్యత్తులో నేను ఆయన ఆయన తండ్రి చిత్తం అది తండ్రి ప్రణాళిక అది చూడండి కాబట్టి అబ్రహాంని ఆ రీతిగా ఏర్పరచుకున్నాడు ఆయన ఆత్మీయ జీవితం చూస్తే ఆయన నిరీక్షణ నిరీక్షణ లేదు ఆయన అలాంటి సమయంలో కూడా దేవునికి వాక్యానికి వివేత తెప్పించింది ఒక స్వరమిని బయటకు వచ్చింది మనకు తెలుసు అవన్నీ ఆయన స్వరమిని బయటకు వచ్చిందని తెలుసు కానీ ఆయన ఎందుకు బయటకు వచ్చింది ఎందుకు ఆ స్వరం ఒక వివేత తెప్పించి విశ్వాసంగా పెట్టిన అనేది మనకి నేర్చుకోవాలి ఇప్పుడు వాక్యం కాబట్టి అబ్రహాము సంతానం ఇక్కడ వాక్యం ఏం చెప్పే మీరు అబ్రహాం ఉండాలని చెప్తుంది వాక్యం ఈ అధ్యాయం మొత్తము అబ్రహాం మనం ఉండాలంట చూ ఉండగలమట్లా చూడండి అబ్రహాము ఒక దశలో అవిధత చూపించిండు నీ నంధువులు విచ్చిపెట్టుకోమంటే బంధువులు తీసుకున్నాడు కానీ అది ఒకటి చేసిండు ఆయన కానీ తర్వాత దేవుడు కూడా చూసిండు తర్వాత వాళ్ళందరినీ వాళ్ళందరినీ విడిచిపెట్టేంత వరకు అబ్రహాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఒక దశలో మనం శరీరమైన బలహీతలో మనం ఉంటే మనం ఎంత కొట్టుమిట్లు పెడుతున్నాం దేవుడు మనం ఆస్వాదించాడు అబ్రహాం నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈ విషయం శారీరకమైన బలహీతల్లో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఆస్వాదించడు మనల్ని ఎందుకంటే వాగ్దానము నీకు సంకల్పించింది కదా నీకు ద్వారా అది నెరవేర్చాలంటే మరి నువ్వే నువ్వు ఎట్లా ఉంటు అనేది ఇక్కడ మనం ఎట్లా ఉండాలా అనే విషయం ఇక్కడ చెప్తుండడు ఇక్కడ కానీ ఆయన ఇప్పుడైతే తన తండ్రి వాళ్ళంతా బంధువులంతా సపరేట్ అయిపోయిన అప్పుడు ఆయనకు ఆశీర్దం స్టార్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది మన తర్వాత ఆయన ఏజ్ చివరికి వచ్చేంతవరకు సంవత్సరాలు వచ్చేంతవరకు దాని లోపు ఆయన అప్పుడు ఆరంభం అవుతూ ఉంటుంది ఆయన విశ్వాసం జీవితంలో ఆయన వాగ్దానం అన్నట్టు కాబట్టి అప్పుడు సంతానం లేదు దేవుడు చెప్తుండ్రు నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్లే చేస్తున్నాడు కానీ ఆయన అనుకోవచ్చు కదా ఆకాశ నక్షత్రం అసలు నాకు సంతానమే లేదు నేను అంత ముసులం అయిపోయాను అంత వృద్ధులు అయిపోయింది మేమంతా కానీ ఆకాశ నక్షత్రం వల్లే సంతానం ఎట్లా వస్తుంది అని ఆయన సందేహం ఉండేది కానీ కానీ ఆయన ఏంటంటే ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన సంపూర్ణంగా విశ్వాసం పెట్టింది ఆయన ఆ విశ్వాసం వల్ల ఆయన బలం పొందుకున్నాడు అంతగా అబ్రహాంని దేవుడు ఆశ్రయించుడు ఒక దశలో అబ్రహాం ఒక్కడే ఒంటరిగా కూర్చుంటే ఆది కన్న పదే నదేము దేవుని వాక్యం అవుతున్నాడు అతను దేవుడు నీ కేడవడు నేను నీ సాయకుడిని అబ్రహాంతో మాట్లాడటం చూడండి అబ్రహాంకి ఆలోచన నేను ఒక్కడనే ఉన్నా నాకు పిల్లలు లేదు సంతానం లేదు ఏంటి నా భవిష్యత్తు నా జీవితం ఏంది నేను ఎట్లా ఉండాలా అనేది ఎప్పుడు ఈ రోజు కూడా మనకు అవన్నీ ఎంటర్తుంటాయి కదా ప్రశ్నలు నా పిల్లలు ఏం లేవు కదా నా దగ్గర డబ్బులు లేవు కదా నా దగ్గర ఏం లేదు ఎట్లా సాధ్యం పదంటే అవును నీకు సాధ్యం నీకు సమస్తం సాధ్యం ఎందుకు నువ్వు ఆయన నమ్ముకున్నావు నువ్వు నమ్మితే నీకు సమస్తం సాధ్యం కాబట్టి నువ్వు సరిగా నమ్ముతలేం కాబట్టి నీకు సమస్తం సాధ్యంగా రావట్లేదు అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాలి మన పితుడు ఆయన అబ్రహాము దేవుని దృష్టిలో ఎట్లా జీవించడు అనేది మనం ఇక్కడ భవిష్యత్తులో అబ్రహాము ఒక సంతానము ఎట్లా ఉండబోతుంది వాళ్ళు ఎట్లా వస్తారు ఆయన ఆయన గర్భం నుంచి వచ్చినాక వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది నాకు నాకు వాక్యం ధ్యానిస్తున్న నాకు ఎంత బాగా ఎంత సంతోషం అనిపించిందో ఎందుకంటే మనం మనం ప్రార్థన చేస్తూ కదా మనం అబ్రహాం సంతానమే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాం కదా కానీ అబ్రహాం సంతానం ఎట్లయితే మనం ఒకవేళ మన అబ్రహాం సంతానం మనం ఉన్నామా పరిశీలించుకోవాలి కదా మనం మనం ఆలోచించుకోవాలి కదా కాబట్టి ఇక్కడ అదే అని వాక్యం మొదట ఏం చెప్తుంది ఫస్ట్ ఇది నువ్వు ఆలోచించాలా నువ్వు అనుసరించాలా తర్వాత నువ్వు కోరుకోవాలా తర్వాత నువ్వు జాగ్రత్తగా జీవించాలా ఈ మూడు పాయింట్స్ ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ఫస్ట్ ఏంటి నువ్వు ఏం చేయాలా ఫస్ట్ అనుసరించాలా దేవుని వాక్య అనే అనుసరించాలా తర్వాత అనుసరిస్తే సరిపోతే దాన్ని కోరుకోవాలి దాన్ని నీలో నీ ఆశతో దాన్ని స్వీకరించాలా కోరిక ఏంటి నీకు ఏదైనా ఏంటంటే ఇష్టం ఉందా అనుకో దాన్ని ఎంతగా కోరుకుంటే అది పొందుకంటే కోరుకోగల పొందుకు అంతలోకి అట్లనే ఆ వాగ్దానాన్ని పొందు గంటలకు మనం అని మనం అనుకో మనం అట్లా అర్థం చేసుకోవాలా తర్వాత దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి కూడా ఇది ముఖ్యమైంది ఎందుకంటే అన్ని కూడా చివరి కాలంలో కాబట్టి మనం అబ్రహాం నుంచి మనం ఏం నేర్చుకుంటాం మన పితుడైన అబ్రహాం నుంచి ఏం నేర్చుకుంటాం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన రమారాన్ని వంద సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడటం తర్వాత ఆయన ఆయన గర్భల నుంచి ఇసాకు పుట్టడం తర్వాత ఆయన కుమారుడు కోరుకోవటం ఇవన్నీ మనకు స్టోరీ తెలుసు మనకి కానీ ఇక్కడ ఏం పర్టికులర్ గా యశాగ్రంథ యాభదోట అధ్యాయంలో అబ్రహాం నుంచి ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నా మనం అర్థం చేసుకోవాలి అబ్రహాముడు సంతానం ఎట్లా ఉండాలా అనేసి అబ్రహాంతో దేవుడు చెప్పిండు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల కానీ ఈ చేసిందా లేదా ఈస్క్రీని వాళ్ళు ఉన్నారు ఈ సృష్టి మొత్తం ఈ భూమి అంతా నిందికుందంత అబ్రహాం సంతానం కదా ఒక విధంగా చెప్పాలంటే వాడు అనుడు కావచ్చు వాడు పెట్టుకుంటే పేరు అనుడని కానీ దేవుడు విడలే కదంతా ప్రతి ఆత్మ నాదనుడు కాబట్టి ఇక్కడ ఉంది వాక్యం చూడండి కాబట్టి మనం అట్లా ఆలోచించాలా ఇప్పుడు మనం ఏం చేయాలా మనం ఆ సంతానాన్ని చూడండి సంతానాన్ని విస్తరించాలి కదా అనేది అది ఎప్పుడు కూడా ఆశీర్వదం అంటే ఏంటంటే అది ఉత్పత్తి అది ఎప్పుడు బహుగా ఫలించేదన్నట్టు ఆశీర్వాదం అనేది అది ఎప్పుడు అది ఒక పండు చెట్లు ఇస్తుంటే దాని కాలాన్ని బట్టి దాన్ని ఇప్పుడు ఫలాలు ఇస్తూనే ఉంటుందంట అలాంటి చెట్టుతో సమ పోలుస్తాం ఆశీర్వాదాన్ని ఎందుకంటే అది ఎప్పుడు ఫలిస్తేనే ఉంటుంది ఎందుకంటే దాని వేరు నాటుకుపోయింది దానికి ఎప్పుడు కూడా దేవుని వాక్యమైన జీవజాల ఉంది కాబట్టి అది ఎప్పుడు ఫలిస్తేనే ఉంటుంది ప్రధానంగా చూస్తాం మనం జీవ ఫలాలు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాబట్టి అబ్రహాం నుంచి మనం ఏం నేర్చుకుంటాం అబ్రహాం ఉండాలంట చూడ సాధారణంగా మనం చూడడం మనం చాలా మంది ఉంటాం చాలా మంది ప్రజలు దేవుని బిడ్డలు ఉంటారు వాళ్ళ జీవితాలు మంచిగా కష్టపడి మంచిగా పైకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటాం కదా సాయం కోసం మనం యొక్క చూడండి ఇక్కడ ఉంది వాక్యం చూడండి సాయం కోసం మనం ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటాం కానీ దేవుని సాయం మనకు అనుగ్రహించాలా చూడండి కాబట్టి ఇక్కడ అబ్రహాం ను ఇక్కడ ఇస్రాయల్ ప్రజల్ని అబ్రహాం ను ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే నీతిని అనుసరించు మొదటి వచ్చిన నీతిని అనుసరించు వెదుకుచు చూడండి నీతిని అనుసరించటం ఓకే చూడండి యశగం యాభై ఒకటి అధ్యాయం మొదటి వచ్చినా నీతిని అనుసరించచు యహోవాను వెతుకు ఉండు వారులారా నా మాట వినండి అని నా మాట వినుడి చూడండి నీతిని అనుసరించవలు ఎవరు అబ్రహాము ఆయన నీతిని ఆయన వాక్యాన్ని అనుసరించిందా లేదా ఉన్నాడు ఆయన వెతికిండు కాబట్టి కాబట్టి దేవుడు మనకు చూపిస్తున్నాడు నీతిని అనుసరించే వారులారా నా మాట వినుడి కాబట్టి మనం వినాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం మీరు నీతిని అనుసరిస్తున్నారు కదా మీరు దేవుని వెతుకుతున్నారు కదా కాబట్టి నా మాట వినండి ఏంటి అని అంటప్పుడు మీరు ఏ బండలో నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి కాబట్టి మనం ఆలోచించాల ఈ క్షణం మనం ఎక్కడి నుంచి వచ్చినాం మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఆలోచించాలా ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మీరు అబ్రహాం లాగా తయారు కావాలని చెప్తుంది ఇక్కడ అబ్రహాం లాగా తయారు కావాలని చెప్తుంది వాక్యం అబ్రహాంల వల్ల మనం ఉండాలను అక్కడ మన పితుడైన అబ్రహాం ఎట్లా ఉండదు అంటే ఉండాలి ఆయన గర్భంలోకి వెళ్ళే కదా గొప్ప గొప్ప రాజులు వచ్చింది మనం అంతా వచ్చినాం కాబట్టి ఆశీర్వాదం ఎట్లా అయింది ఆత్మీయంగా ఇప్పుడు ఎట్లా విస్తరించిందో కాబట్టి అబ్రహాం సంతం అయిన మనము ఆ ఆ సంతానాన్ని ఇంకా ఈ లోకంలో ఉత్పత్తి చేయాలంటే ఇంకా అనేకులు ప్రభుత్వం అంతకి నడిపించాలా అది విస్తరించాలా ఆ వాగ్దానం అనేది అందరికీ సంకల్పించాలా అది స్వీకరించిన వాడికే ఆ వాగ్దానం కాబట్టి అది స్వీకరించేటట్లు మనం చేయాలా మనుషులకి నడిపించాలా ఆ రీతిగా కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు మొదట మీరు ఏ బండ నుండి చెక్కబెడతారు దాన్ని ఆలోచించండి కాబట్టి మనం ఎక్కడ ఎక్కడి నుంచి చెక్కబడిన ఆయన చేసుకోవడం మనం అక్కడ ఒక శిల్పిలాగా చెక్కున్నాడు ఆయన మనం పాట కూడా పాడతాం కదా కాబట్టి ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకోవడం మనని చూడండి ఏ మీరు ఏ గుంటలో నుండి తవ్వబడుతుంది అని ఆలోచించడి అంటే నీ జీవితం నువ్వు నుంచి వచ్చినావు నేను ఏ రీతిగా ఏవో చేసింది అనేది ఆలోచించుకోమన్నాడు అబ్రహం గురించి మనం ఆలోచిస్తే మనకు బాగా అర్థమవుతుంది అంత డీటెయిల్ చూడండి కాబట్టి ఇక్కడ చూడండి మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుకున్నాడు కిందకు వచ్చేవారికి అంటే ఇక్కడికి వచ్చే వరకు వాక్యం మారిపోతుంది చూడండి అబ్రహము సంగతి మీరు ఆలోచించుడు మిమ్మల్ని కలిగిన సారానికి అంటే మీ మీ పితడు మీ తల్లి ఒక విధంగా అర్థం చేసుకుంటే కాబట్టి మన పితడు తల్లి కూడా ఉంటాయి అంటే సారా మనకి తల్లిలాగా ఉంటుంది అన్నాడు కాబట్టి ఇక్కడ చూస్తే ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా అయితే అతడు ఒంటరి నేను అతని పిలిచి తిని చూడండి ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పిలిచింది కదా కాబట్టి వాళ్ళ బంధువులు ఉండొచ్చు వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు నువ్వు ఒంటరిగా ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అబ్రహం పిలిచింది రోజు అతని ఆశీర్వదించి అతనిని మంది ఆగినట్లు చేసి అంటే ఎంతో మంది లెక్కకు మించిన వాళ్ళంటే చేసినట్టు అంటే ఒక్కడు ఒక్కడిని ఇంత గొప్ప సైన్యం లాగా ఇంత గొప్ప ఆశీర్వాదం ఎట్లా వచ్చింది అది అంత ఈజీగా రాదు కదా కాబట్టి మనం ఆలోచించాలా జాగ్రత్తగా ఒంటరి ఉండగా ఒంటరి ఉండగా అతని పిలిచి తిని ఆశీర్వదించి అతని అతనిని మంది ఆగునట్లు చేసి చూడండి ఎందుకు చేసిండు అన్నప్పుడు ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా ఇక్కడి నుంచి మనకు అర్థం వాక్యం అర్థం అయిపోతుంది అని ఎందుకు చేసిండు అబ్రహాములు ఎందుకు చెక్కున్నాడు ఎందుకు స్పెషల్ గా తయారు చేసిండు ఎందుకు ఆయన అంతగా ఆశ్రయించండు దేవుడు ఎందుకు అంత గొప్ప జనం అంత గొప్ప జనం లాగా అంత విశ్ర విస్తరేణులు వల్లే ఆకాశ నక్షత్రాలు వల్లే ఎందుకు అబ్రహాము దేవుడు చేసిండు అది ఎట్లా ఈ రోజు కూడా అయితేనే ఉంది కదా కాబట్టి అది అది మనం చూడాలి అబ్రహాము మన పితలను అబ్రహాం చేసిన వాగ్దానంలో మనకు సంకల్పించింది కదా ఏసు ప్రభు మరణ భూస్థాపన కొనడం ఆ వాగ్దానాలు మనకు కాబట్టి మనం వచ్చినప్పుడు మన పితడైన అబ్రహాం ఎట్లా వాదనలు పట్టుకొని జీవించండు అట్లా మన చివరి వరకు మనం ఆయన కొరకు జీవించాలా అనే విషయం చెప్తాం చూడండి ఇక్కడ చూడండి యహోవా మూడవ వచ్చినప్పుడు సియోను ఆదరించుతున్నాడు సియోను ఆదరించుతున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ చూడండి సియోను ఆదరిస్తున్నాడు సియోను అంటే ఒక గుంపు దాని గుంపును ఆదరిస్తున్నాడు ఆయన కాబట్టి సియోను ఉన్నప్పుడు ఏస్ ప్రభుకే సాదేశం కదా మన ప్రభుకే సాదేశం సియోను పర్వతం సియోను మన ప్రభువే కాబట్టి ఇక్కడ నుంచే దాని పాడైన స్థలం ఆదరించి దాని అరణ్యములను ఏదేను వాళ్ళే చేయుచున్నాడు చూడండి పాడైన స్థలములన్నింటిని ఆదరించి దాన్ని అరణ్య స్థలములను ఏదో వాళ్ళే చేస్తున్నట ఇప్పుడు ఏదైనా తోట అన్నప్పుడు మన మనం చూసినప్పుడు ఇక్కడ మనం కనెక్షన్ చేసుకోవాలి వాక్యం ఆ రీతిగా ఏం చెప్తున్నాడు అక్కడ దాన్ని స్థలములు కాబట్టి దేవుడు మొదట ఆదామ ఆవన్ చేసినప్పుడు అది మంచిగా ఉంది కాదు తోట ఏ ఒక తోట ఇంకా ఎన్నో తోటలు అక్కడ ఏ ఒక తోట ఏదేను ఏదన్నప్పుడు ఏదైనా అంటే ఆనందం అర్థం ఏదైనా పదానికి ఆనందం అర్థం కాబట్టి ఏదేను అంటే ఆనందం అని అర్థం దాని పదానికి కాబట్టి ఏదేను అంటే ఆనందం అన్నప్పుడు మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఏ స్పభ నుంచే కదా కాబట్టి మన ప్రభుకు కూడా సాదుష్యం అది ఏదేను వనం అన్నప్పుడు ఏ స్ప్రభుకి ఆయన ఆయన ఆయన స్నేహితికి సాదుష్యం కదా కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దాని అరణ్యములను కాబట్టి ఏదైనా ఎట్లుందంటే అరణ్యంలాగా తయారైపోయింది ఏదేను అరణ్యంలాగా తయారైపోయింది దాని అరణ్యములను ఏదైనా వాళ్ళు చేయించున్నాను అంటే ఆ అరణ్యంలో ఏం చేస్తుందంట ఆ పాదైన స్థలాన్ని ఆదరించింది కాబట్టి దాని అరణ్యములను ఏదైనా వాళ్ళు చేయించున్నాను దాని ఎడారి భూములు ఎహోవ తోటవాళ్ళు అగనట్టు చేయిచున్నాను చూడండి దాని ఎడారి భూములన్నీ ఆయన తోటలా కావాలా చూడండి ఏదైనా లాగా తయారు కావాలా కాబట్టి ఆనందం ప్రతి ఆనందంతో నింపబడాలా అన్ని ఎడారి అయిపోయినాయి జీవితాలు ఎడారియిపోయినాయి ఎడారి జీవితం కాబట్టి వాటి ఎట్లా ఎడారిగా ఉన్న భూమిని దేవుడు ఏం చేస్తుంది ఎహోవ తోటవలే అగనట్టు చేయిచున్నాడు చేయిచున్నాడు ఆయన చేస్తున్నాడు కాబట్టి మన ఆయన చేస్తున్నాడు ఎట్లా చేస్తాడు ఆయన చూడండి మన ద్వారా చేస్తారు ఎట్లా చేస్తానది నేను చెప్తాను కొంచెం చేపైనాక చూడండి ఇక్కడ మనం వాకింగ్ చేసినప్పుడు చివరికి నేను చూపిస్తాను వాక్యము చూడండి ఎరారి వల్లే ఉన్నదాన్ని ఏం చేస్తున్నారంట దేవుని తోట వల్లే చేస్తున్నంట కాబట్టి దేవుని తోటలాగా మాటం అంటే అంటే ఈ అంత భూములు ఇటన్నిటిని రెస్టోర్ చేసి ఆయన ఆయన సన్నిధిలో ఒక అనేకులు అంటే వాటన్నిటి అన్నిటిని రెస్టోర్ చేస్తుంది చూడండి వాటన్నిటిని ఏం చేస్తుంది రెస్టోర్ చేస్తుంది ఆయన వాటన్నిటి ఏం చేస్తుంటే రెస్టోర్ చేస్తాడు అంటే అవన్నీ తిరిగి సరి చేస్తున్నాడు కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడుతో అది మొత్తాన్ని ఆయన రెస్టోర్ చేస్తారు తిరిగి చూడండి ఆయన సమస్తం ఆయనే కట్టేవాడు కాబట్టి ఆయన తిరిగి రెస్టోర్ చేస్తారు ఆయన తిరిగి వచ్చినప్పుడు మొత్తం సంపూర్ణం చేస్తాడు కొత్త ఆకాశం కొత్త భూమి చూడండి కొత్త ఆకాశం కొత్తవి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ పాత జీవితం అంత కొత్తగా తయారు చేస్తారు అంత బిడ్డలకి సాధిస్తారు అది కొత్త సృష్టిలాగా ఆయన తయారు చేస్తారు సృష్టి అంటే మనమే మన దేవుడు కొత్త సృష్టిలాగా తయారు చేస్తాడు చివరికి అనే విషయం ఇక్కడ ఉంది కాబట్టి అది మీ ద్వారా ఆయన జరిగిస్తారు అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఎడారి భూములు ఎహోవ తోట లగినట్టు చే ఆనంద సంతోషములు కృతజ్ఞతా స్థితియు సంగీత నాదము దానిలో ఉండును అలలుయా చూడండి ఎప్పుడు కూడా ఆయన కోరుకునే విధానం అది కాబట్టి అది ఏదైనా తోటలా కావాలా ఏదైనా తోటలో దేవుడు అవవాదాలు పెడితే వాళ్ళు ఏం చేసిండు అది మంచిది తయారు చేసిండు దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు పాపం చేసిన వాళ్ళు అతిక్రమించిన ఆజ్ఞ చూడండి కాబట్టి అది తిరిగి దేవుడు దాన్ని రెస్టోర్ చేయాలనుకంటే ఏసు మన ప్రభు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది కాబట్టి ఆయన వచ్చి సమస్తం చేసి అవన్నీ అధికారాలు దేవుడు మనకు అనుగ్రహించాడు మన మధ్యలో ఉండి ఆత్మరూపకంగా ఆయన మన గారు ఇవన్నీ చేయిస్తున్నాడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏహోవ తోట చూడండి ఎహోవ తోట వల్ల ఆనంద సంతోషములు ఎప్పుడు సంతోషం ఉండాలి మనం ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా నీలో ఎట్టి పరిస్థితిలో నీకు దుఃఖం ఉండడానికి నువ్వు దుఃఖపడతావు అంటే దేవుని నువ్వు ఏదైనా లేవు ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా ఏదైనా పర్వక రాజ్యాన్ని కూడా సాధించినాయి కాబట్టి నువ్వు ఎప్పుడు దుఃఖపడడానికి వీయలేదు ఎన్ని సమస్యలు ఇచ్చినా కానీ ఎన్ని కష్టాలీకు వచ్చినా కానీ నువ్వు దుఃఖపడడానికి వీలు కాబట్టి ఎందుకంటే నీకు వాగ్దానం చేసిన దేవుడు నువ్వు అబ్రహాము సంతానం ఏ స్టోవే అబ్రహాం ఆ సంతాన మనమే క్రీస్తు సంతానం వాగ్దాన వారసులు కాబట్టి మనం ఆ ఈ వాగదనం అనేది మనకి దేవుడు జ్ఞాపకం చేస్తాం అందుకే అబ్రహ్ములు జ్ఞాపం చేసుకోమంటున్నాడు అక్కడ నువ్వు ఏ బండలని చెక్కబెడితే నువ్వు ఎక్కడి నుంచి దేవబట్టు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు జ్ఞాపకం చే ఒకప్పుడు నా స్థితి ఎట్లా ఉంది ఒకప్పుడు నా నా జీవితం ఎట్లుంది ఈ రోజు నా జీవితం ఎట్టుంది ఈ రోజు దేవుడు నన్ను ఇంతవరకు సజ్జలు పెట్టండి ఆయన కృపణనా కాదా అనేది ప్రతి క్షణం ఆ వాదనను జ్ఞాపనం చేసుకుంటే సంతోషంతో ఆనందంతో మనం ఉండాలంట ఆనందిస్తే సరిపోదు కదా సంతోషిస్తే సరిపోదు వాగదాన్ని పొందుకొని సరిపోదు కానీ అది మన నుంచి వెళ్ళిపోవాలి చూడండి నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జన్లారా నాకు చెవి ఉపదేశము నా ఇద్దరుని బయలుదేరును చూడండి ఎందుకు చెప్తూ ఇక్కడ వచ్చినాక మళ్ళీకి ఏం చెప్తున్నా అక్కడ ఏం చెప్తున్నాడు మీరు ఏ స్థితిలో మీరు పిలవబడ్డది అది చూడమంటున్నాడు మీ పితడైన అబ్రహాము మీ తండ్రి అబ్రహాము గురించి ఆలోచించమన్నాడు తర్వాత ఏదైనా తోటలో నుంచి అందరు ఏదైనా తోట్లోకి రావాలా ఏదైనా తోట్లాగా మారాలా సంతోషం ఆయన తోట్లాగా ఆయన సంధిలాగా రావాలా అంటే పర్లోక రాజ్యానికి అందరు రావాలా అనే విషయం అక్కడ చెప్తుడు అంటే దాన్ని పాడైన స్థలాలు అన్నింటి నువ్వు ఏం చేయాలంట బాగు చేయాలా దాన్ని సరిచేసే వల్లాగా దేవుడు నువ్వు పెడుతున్నాడు కాబట్టి ఎప్పుడు సంగీత నాదములు ఎప్పుడు ఆనందం ఉండాలా కాబట్టి ఈ లోకంలో ఎక్కడ ఆనందం ఉంది ఎక్కడిసిన దుఃఖము వేదన భయము మనుషులతోనే అంతా పరిగెట్టిపోతున్నాను భయంతోనే ఏదేదో రాబోతున్నావు ఏమేమో రాబోతున్నావు భయపడతాను కానీ ఆయన ఆయన ఆగ్ఞలేని లోకంలో ఏది కూడా రాదు సమస్తం ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి నువ్వు ఆయన కంట్రోల్లో ఉంటే చాలు నువ్వు ఆయన కంట్రోల్ లేకపోతే నువ్వు భయపడతావు నువ్వు ఆయన కంట్రోల్లో ఉంటే ఆయన సంధిలో నువ్వు నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు చూస్తూ ఆయన సైధిలో నుంచి నువ్వు చూస్తావు కాబట్టి చూస్తున్నప్పుడు ఎక్కడ నువ్వు పైనను ఈ లోకస్థలకు శ్రమ ప్రధానంగా నేను వేదం పదమూడు వచ్చినప్పుడు ఒక ఒక పక్షిరాజు ఆకాశం ఎగురుతూ అయ్యో భూనివాసులకు శ్రమ శ్రమ శ్రమను అని నిత్య సువార్త పట్టుకొని ఆ దూత ఎగురుతూ సువార్త ప్రకటిస్తా ఉంది ఆ దూత నువ్వే నీకు నాకు సాదృశ్యం ఆ దూత నువ్వు పైకి నున్న వారు నువ్వు పక్షిరాజు పిల్లవి నువ్వు అంటే దేవుని పక్షిరాజు మన ప్రభుత్వ సాదృశ్యం ఆయన నిత్య సువార్త పట్టుకొని ఆకాశ పైన ఈ భూమివాసనపై శ్రమ వస్తుందని చెప్పి ప్రకటిస్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రకటించాడు ఎందుకంటే భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం ఈ లోకంలో శ్రమ కమ్ముకుంది ఆ శ్రమలో చిక్కబడుతున్న నీకులు కాబట్టి వాళ్ళందరూ బయటికి తీసుకొని రావాలా వాళ్ళందరూ ఏదైనా తోటలో అంటే దేవుని శ్రీ తీసుకొని రావాలా అందరూ ఆనందం చూడాలా ప్రభు ఇచ్చే ఆనందం వాళ్ళు పొందుకోవాలంటే దానికి నువ్వు కారకుడు కావాలా ఈ రోజు మనం ఆనందిస్తున్నామంటే ఆయన వాగ్దానం కదా అబ్రహం మన పిట్టున అబ్రహాన్ని బట్టి ఈ వాగ్దానాలు మనకు వచ్చినాయి ఆయన విశ్వాసం ద్వారా కాబట్టి మన విశ్వాసం ద్వారా గితలకు వాగ్దానాలు పోవాలా లేదా మన విశ్వాసం ద్వారా ఆ వాగ్దానాన్ని అనేక జీతాలలో మన స్థిరపరచాలా ఆయన వాక్యమే వాగ్దానం ఆయన వాక్యాన్ని ఆయన సత్యాన్ని అనేక జీతాలలో మన స్థిరపరిస్తే వాళ్ళు ఆ వాగ్దానాలు పొందుకొని ఆయన సంగంలో ఉంటారు కాబట్టి దానికి నువ్వు కారకుడు కావాలా చూడండి నా ప్రజలారా అన్నప్పుడు నా మాట ఆలకించాలన్నప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజ ప్రజలతో పోలిస్తున్నారు నా జనులారా అన్నాడు కాబట్టి ప్రజలు ఎవరు జనులు ఎవరు చూడండి నా ప్రజలారా అన్నాడు నా జన్మల అన్నాడు ఇక్కడ రెండు డిఫరెన్స్ ఉన్నాయి చూడండి రెండు ఎట్లా డిఫరెన్స్ ఉందంటే నా ప్రజలారా నా మాట ఆలకించమన్నాడు చూడండి నా ప్రజలారా అన్నప్పుడు దేవుని బిడ్డలు కదా వాళ్ళు ఆలకించే వాళ్ళు కదా ఇక్కడ రెండు పాయింట్స్ మనం జాగ్రత్తగా అర్థం ఒకటి ఏంటంటే నాలుగో వచ్చనంలో నా ప్రజలారా అన్నప్పుడు దేవుని బిడ్డలు నా ప్రజలు అన్నప్పుడు యువతనుడు అబ్రహాం తనడు నా జలు ఇస్రాల్ తనడు నా ప్రజలారా నా మాట ఆలకించు అన్నాడు తర్వాత నా ప్రజలారా నాకు చెవి ఎగ్గు వేమనడు సరే ఏంది వినటమేంది తేడా ఉందా లేదా ఆలకించటమేంటి చెవి ఎగ్గు వినటమేంది ఆలకించడం ఏంటంటే నువ్వు ఆయన సత్యాన్ని ఆయన మాటను ఆలకించి ఆ సత్యంలో గ్రహించి దాన్ని స్వీకరించినప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకోగలవు కాబట్టి అందుకు నేను ఆలకించావు ఆలకించాలా ప్రతి ఆలకించాలా అని చెప్పి ప్రతి వాకి నువ్వు కానీ ఇక్కడ కింద గురించి మాట్లాడుతున్నాడు నాకు చెవియొగ్గ్యం ఏమో అంటే చెవి చెవి యొక్కనే జనం ఉన్నారు ఆలకించే జనం ఉన్నారు కానీ నువ్వు ఏ జనంలో ఉన్నావు నువ్వు చెవి ఎగ్గే ఉన్నావా ఆలకించే వాళ్ళ ఉన్న రెండు ముఖ్యమే ఆలకించే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలకించి ప్రకటిస్తున్నారు చెవి ఎగ్గేవాడు ఎందుకు ఏమన్నాడు అంటే నువ్వు చెవి పెడతలేవు అన్నట్టు నువ్వు చెవి పెడతలేవు కాబట్టి ఆలకించేందుకు చెవితోటి ఆలకిస్తారు కదా వాడు వినాలంటే చెవి తిన ఆలకిస్తారు కానీ వాడు ఆలకించి ఆలోచిస్తాడు కానీ ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ వీడు చెవి యొక్క అక్కడ చూడండి ఎంత ఎంత తేడా ఉందో చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడైనా చూడండి నా ప్రజల ఆలకించమన్నాడు నువ్వు ఆలకించాలా పత్తి నువ్వు నువ్వు ఆలోచించాలా నువ్వు వినాలా పత్తి ఆలాపన చేయాలా ఆయన వాక్యాన్ని ఆయన వాక్యం నువ్వు నెమరేసుకోవాలా నా జిల్లా ద్వారా చెవి కాబట్టి అనేకులు చెవి వినలేరు ఎందుకంటే ఏసుకో చెప్పాడు ఇనుటకు చెవులు గలవాడు వినుగాకన్నాడు కాబట్టి నువ్వు వింటలేము జనులు వింటలేరు గొప్ప జన సమూహము వింటలేరు అది వింటలేదు కాబట్టి నువ్వు ఆలకించి నువ్వు చెప్పాలా అందుకు చెప్తున్నా కదా కాబట్టి ఎట్లా అన్నప్పుడు చూడండి ఉపదేశం నా ఎద్ద నుండి బయలుదేరును నువ్వు ఎద్ద అంటే తండ్రి సన్నిధి ఆయన సన్నిధి నుంచి బయలుదేరుతుంది అది నీలో నుంచి బయలుదేరాల ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉంది కాబట్టి నీ ఆయన ఆత్మ వల్ల ఇవన్నీ బయలుపరచబడుతున్నాయి ఉపదేశం మంచి ఉపదేశం నీకు ఉపకారమైన ఉపదేశం చూడండి నా ఎద్ద నుండి బయలుదేరును జనులకు వెలుగు కలుగునట్లు చూడండి జనులకు వెలుగు కలుగునట్లు నా నా విధిని నియమింతును అంటే జనులంతా ఎవరు చెవియగ్గర జనం గురించి మాట్లాడుతున్న అక్కడ వినాలా అంటే నువ్వు పైన ఒక గుంపు స్పెషల్గా ఆలకించే గుంపు కానీ ఇంకో గుంపు ఏం చేస్తున్నా అంటే ఎవరు ఉపదేశం ఇస్తున్నారు అది నువ్వు చెప్పాలా ఆలకించి ను అని అనేది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ జనులకు వెలుగు కలిగినట్లుగా విధిని అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని ఆయన ఆయన కట్టడలను నియమింతును నేను ఏర్పరచు నీతి సమీపంగా ఉన్నది నేను కలుగు చేయ రక్షణ అంటే అది సమీపంగా ఉంది దేవుని రాజ్యం సమీపంగా ఉంది ఇప్పుడైనా మీరు రక్షణ పొందండి మార్మల్స్ పొందండి మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకోండి అని చెప్పే వాక్యం అది నేను కలుగజేయ రక్షణను బయలుదేరుచున్నది కాబట్టి అది బయలుదేరింది రెండు వేల ఈ రోజు కూడా అది బయలుదేరుతూనే ఉంది ఆయన బిడ్డల ద్వారా రక్షణ సందేశం కాబట్టి అనేకులు స్వీకరిస్తున్నారు కొంతమంది విడిచిపెడుతున్నారు చూడండి కాబట్టి నా బాహువులు జనువులకు తీర్పు తీర్చును దీపవాసులు నా తట్టు చూసే రక్షణ నిరీక్షణ గలవార చూడండి ఆయన బాహువులు అంటే ఆయన బలం ఆయన జనులుపు తీర్పు తీర్చుంది ప్రంత తీర్పు జరుగుతుంది ప్రాంత తీర్పు తీర్చడం అంటే ఖచ్చితంగా శిక్ష పాపానికి శిక్ష ఉంటుంది కానీ అది జరుగుతుంది కాబట్టి మీరు వాటిని తప్పించుకోవాలా మీరు ఆయన సైనికు లోబడి జీవించాలా మీరు నిరీక్షణ గలవారై ఆయన సైనికు రావాలా ద్వీపవా ద్వీపవాసులు నా తట్టు చూచే రక్షణ నిరీక్షణ గలవార కుదురు కాబట్టి వీళ్ళంతా ఇది ఎప్పుడు జరుగుతుంది మనం ఆలకించ మనం అర్థం చేసుకోవాలా ఇదంతా నాలుగో వచ్చే నుంచి స్టార్ట్ అవుతుంది నా ప్రజలారా నా మాట ఆలకించండి చూడండి నా జనులారా నాకు చెవికి వినడం అన్నారు నా ఉపదేశం నాయతను బయలుదేరును కాబట్టి ఆయన బయలుదేరుతుంది ఆయన వాక్యము ప్రబల ఉంది అంటే ఆయన వాక్యము ప్రపంచం అంతా ఆయన బిడల ద్వారా కాబట్టి చూడండి ఎందుకంటే దేవుడు అక్కడ చాలా దగ్గర ఉంది కాబట్టి మనం అంతా ఏం చేయాలంటే ఆయన ఆయన వాక్యాన్ని అనేకల్లోకి తీసుకొని పోవాలా అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో ఆయన వాక్యాన్ని తీసుకొని పోవాలా ఈ రోజు కూడా దేవుడు నమ్ముకున్న ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎట్లా పోవాలా ఏ రీతిగా మార్గం ఈ రోజు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ లాగా కాబట్టి పిలుపు లాంటి వాళ్ళు పోతే కానీ అక్కడ నసంపుకుడు ఆ సత్యం గ్రహించలేకపోయినాడు కాబట్టి అట్లా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ప్రభు సంగీతికి మనం నడిపించాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి మన పితలైన అబ్రహం గురించి దేవుడు చెప్తున్నాడు ఈ రోజు కాబట్టి మన పితలైన అబ్రహాము ఎట్లా ఆశ్రంపబడినాడు ఆశ్రదం వల్ల మనం ఈరోజు ఏరుతున్నాం కాబట్టి ఈ ఆశ్రవం అనేది మనం అది అనేకుల ద్వారా ద్వారా మనకు సంకల్పించింది కాబట్టి మనం అనేకులను మనం ఆయన మనం తీసుకుని పోవాలా అనే విషయం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే భూమి కింద భూమిని చూడు క్రింద భూమిని చూడమంటున్నాడు మరి ఎక్కడ ఎవరిని చూడమని చెప్తున్నాడు అర్థం చేసుకోవాల భూమిని చూడము చూడు అంతరిక్షము పొగవలే అంతరాధమగును అంతరిక్షం అంతా పొగవలే పొగవలే అనర్ధమను అంటే అది పొగవలే అది భయంకరంగా అది పాడైపోతుంది అంతరిక్షం అంతా అంటే మనం అర్థం చేసుకోవాలా భూమి వస్త్రం వల్లే అవంతా పాతగిలిపోతుంది అందరి నివాసులు అటువలే చనిపోదురు అంటే ఇది మొత్తం అంత భయంకరంగా ఉందన్నట్టు ఈ సృష్టి అంతా ఆ రీతిగా అది ఎంత జాగ్రత్తగా తయారు చేస్తే అది మనుషులు చెడగొట్టుకొని ఆ రీతిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వాకింగ్ ఎత్తుంది ఇక్కడ కానీ నా రక్షణ నిత్యం అది నా నీటి కొట్టివే పడదు చూడండి కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకు ఆ రీతిగా వాళ్ళు నశించుకోవాలా కాబట్టి నా రక్షణ ఉంది కాబట్టి నా రక్షణ మీరు స్వీకరించాలండి ద్వీపవాసులారా నాకు చెవి గురించి ఆలపించండి అని దేవుడు ఎందుకు ఆ రీతిగా ప్రవక్త వారు మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఏసయో ప్రవక్త లేడు అబ్రహాం లేడు మన పితడు కానీ ఏసో ప్రవక్త లేడు కానీ ఈ రోజు ఈ వాక్యము దేవుడు మనకు కాబట్టి మనం ఏ రీతిగా అబ్రహామ సంత మనము ఆయన పక్షం మనము ఏ రీతిగా ఈ వాగదనాలను మనుషులు తీసుకోపోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలా అలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన రక్షణ నిత్యం ఉంటుందంట కాబట్టి ఇప్పుడు ఉంది అనే రక్షణ అది నీతి కొట్టివేయబడదు నీతిని అనుసరించు అనుసరించు వలారా నా మాట వినుడి చూడండి మళ్ళీ మొదటి నుంచి మొదటి అధ్యాయం మీరు చెప్తున్నా అది చెప్తుండడు కాబట్టి మనం ఆలకించాలంట చూడండి నా బోధను మీ హృదయంలో అందించుకున్న జనులారా ఆలకించమన్నాడు కాబట్టి ఆయన చెప్పే ప్రతి వాక్యము మనం వినాలా మన ఆయన బోధన అంటే ఆయన చెప్పే ప్రతి బోధ అనే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్న జనులారా ఆలకించమన్నాడు కాబట్టి మనం ఆలకించాలా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్న మనం ఆలకించాలా కాబట్టి ప్రతి దశలో మనం ఆలకించాలా ఎందుకంటే మనం ఆలకించకపోతే ఆయన ఆయన యొక్క స్వరం మనం వినకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రణాళిక మనం నెరవేర్చలేదు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ విధానాలు మనం నేర్చుకోవాలి వాక్యం నుంచి అప్పుడే మనం ఆ రీతి మనం ముందుకు పోగలం ఆయన నడిపించగలరు కాబట్టి చూడండి అందుకే చూపడి ఇక్కడ చూడండి మనుషులు పెట్టు నిందకు భయపడకూడి వారి దూషణ మాట్లాడుకు దిగులు పడకూడి కాబట్టి మనుషులు పెట్టు నిందలు కాబట్టి నిందలు వస్తా ఉంటాయి ఈ లోకంలో వేసుకోవచ్చే పిండు నిందలుస్తా ఉంటాయి కానీ వారికి నువ్వు భయపడదంట ఆ వీలేదు వాటి నిందేశంతో మాత్రాన నువ్వు భయపడానికి కానీ మనం అర్థం చేసుకోవాలా నీ మేరకు ఎందుకు వస్తుంది నిందలు నువ్వు అది శరీరమైన నిందల ఆత్మీయమైన నిందల నువ్వు ప్రభు నామం కొరకు నువ్వు నిందలు భరిస్తే నీకు మహిమ ఉంటుంది కానీ ఆయన నామము కొరకు కాకుండా నీ లోకపరమైన విధానంలో జీవిస్తూ నీ లోకాపరమైన వాటిని చెక్కబడిను నిందలు అవమానం అది పనికిరండి కాబట్టి నువ్వు ఎలాంటి నిందలు అనిపిస్తున్నాను అందరూ అంటున్నారు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటాం కానీ నువ్వు ఆయన నామం నిమిత్తం ఆయన కోసం అని నా నామం నిమిత్తం ఎవరైతే ఈ శ్రమలు పొందు పొందుతారో ఎవరైతే తన సెలవును ఎత్తుకొని వెంబరిస్తారో వాడే నాకు పాత్రలు అన్నారు తన ప్రాణం నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రలు అనడు ప్రేమించేవాడు నాకు పాత్రలు కాదంటే వాడు పోగొట్టుకున్నాడు ఆ కాబట్టి మనం మనుషులు పెట్టింది ఎందుకు మనం భయపడానికి వీలేదు అనే విషయం చెప్తున్నా వారి దూసిన మాటలకు దిగులు పడకొడి అవి వస్త్రం వల్లే కొలికివే పడతాయి అవి వెళ్ళిపోతాయి అంట కానీ ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే చూడండి ఇష్టాల ప్రజల ఆ రీతిని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆ వాగ్దానాన్ని మర్చిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన ఈ రోజు కూడా మన ఆత్మీయ చిత్రం అర్థం చేసుకుంటే మన ఎన్నో సమస్యల నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తూ ఉంటారు ఎన్నో కష్టాల నుంచి మనం బయట తీసుకొస్తారు మీకు ఎన్నో సమస్య ఉద్యోగ మీ వర్క్ ప్లేసెస్లో అన్నింటిలోంచి దేవుడికి విడదలు కల్పిస్తున్నారు కానీ చివరికి మనం ఏం చేస్తుంటే అవన్నీ మర్చిపోతాం అన్నట్టు అందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను అబ్రహమైన మీ పితను జ్ఞాపకం చేసుకోండి ఎందుకు చెప్తుంటే అందుకు చెప్తున్నారు చూడండి పదమూడవచనంలో బాధ పెట్టి వాడు నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధము బట్టి నువ్వు భయపడుచు ఆకాశమును వ్యాప్తింప చేసిన చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే బాధ పెట్టేవాడు నాశనం చేయవాడు నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు వారి క్రోధం బట్టి నువ్వు నిత్యం భయపడచ్చు అంటే నువ్వు భయపడుతున్నావా చూడండి ఎవరైతే నేను బాధ ఎవరైతే నేను నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడో వారి కోపం బట్టి నువ్వు నిత్యం భయపడుతున్నావా నువ్వు భయపడానికి నీ అని చెప్తున్నా అక్కడ భయపడితే నువ్వు ముందుకు పోలేవు నువ్వు ఆస్వాదంపబడలేవు నువ్వు అబ్రహాం సంతమే కాదన్నట్టు చెప్పుకున్నంత మాత్రం అబ్రహాం సంతానం అన్నంత కాదు అబ్రహాం సంతానం మాత్రం అందరి పిల్లలు కాదు అన్నది అక్కడ ఆత్మకు వచ్చిన వాగ్దానం బట్టి పుట్టిన వారి పిల్లలు సంతానములు అని అనబడక నీ సంతానము అని ఏకవచిత దేవుడు చెప్పినంటే ఆ సంతానం ఎట్లా ఉండాలా విశ్వాసమైన సంతానం అది ఏ స్థావ ద్వారా విశ్వాసం ద్వారా అది అనుగ్రహించబడింది అది బహుగా ఆశ్రయింపబడిన ఆ సంతానం అది అబ్రహాం ఆ సంతానమే మనం కాబట్టి మన పితలైన అబ్రహం ఎట్లా జీవించు అట్లా మనం జీవించగలుగుతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎందుకు మన ఆశ్రదం పొందుకోలేకపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే బాధ వాడు నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యం భయపడచ్చు నువ్వు భయపడానికి వీలేదని చెప్తున్నాను ఆకాశమును వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టి కర్తని యహోవాను మర్చుడువా నువ్వు మర్చిపోతున్నావా చూడండి ఈ లోకంలో నీ శ్రమం తీసి నువ్వు మర్చిపోతున్నావా బాధ పెట్టువాడు ఈ లోకం వాడు హింస పెడుతున్నాడు నాశనం చేస్తుంది ఈ లోకం వాడు బహు క్రోధం గలవాడు మీ అద్దకు దిగి వచ్చినాడని చూస్తున్నాను గంధంలో అపవదైన సైతాన్ని వాడు ఎంత ప్రదవి పడ బహు క్రోధంతో వాడు దిగి మీ మట్టికి కాబట్టి వాడు మీ ఎదుట ఉండడానికి కూడా మనం ప్రకటన గ్రంథం ప్రణాద్యంలో ఆ శిశువుని మింగటానికి వాడిని ఎదుట నిలబడినాడు కానీ నువ్వేం చేస్తున్నావు ఆ శిష్యును ప్రభుకు సమర్పించాలా వార్తను యుద్ధం చేయాలి వాడు ఏంటో నిలబడ్డంటే ఆ శిష్యుని మింగాలని చేస్తాను గొప్ప జనాన్ని మింగాలని వాడు అనేకులు మింగేస్తున్నాను ఈ రోజు కూడా వాడు అనేకులు చెట్టుకుని పోతున్నాడు కాబట్టి మనము వార్త యుద్ధం చేసి మనం వాళ్ళని బయట తీసుకొని రావాలా కాబట్టి అలాంటి నువ్వు ఆ ప్రణాళికలో దేవుడిని నిలబెట్టినప్పుడు అబ్రహాం యుద్ధం చేసినా లేదా లోతు తన పని తన తన అన్నదమ్ములు తన సంతానము లోతు రక్త సంబంధికులు వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ గొర్రెలు వాళ్ళ ఆస్తి మొత్తం ఆ యొక్క రాజులు కొనిపోతే మొత్తం పని వాళ్ళు మొత్తం దోచుకొని వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే వాళ్ళ ఆస్తులన్నీ అబ్రహాం బోయి యుద్ధం చేసిందా లేదా అబ్రహాం బోయ్ యుద్ధం చేసి వాళ్ళని గెలిచి తిరిగి ఆయన బహుగా తిరిగి కానీ ఒక అమ్మని అర్థం చేసుకోవాలా వాళ్ళు ఒక ఏదో చెప్పాలంటే వాళ్ళు అబ్రహాం అనదములు పిల్లలే రక్త సంబంధులే వాళ్ళు పిల్లలే కాబట్టి అబ్రహాం రక్తపాత చెందించింది కాబట్టి అందుకు మెలికే దగ్గర రావాల్సి వచ్చింది అక్కడ ఏసుకోబు అక్కడ ప్రత్యక్షంగా ఎందుకంటే అబ్రహాం ద్వారా అబ్రహ్రహం సంతానం ద్వారా బహు భవిష్యత్తులో ఏసుకోబో పుట్టాల ఆయన పుట్టాల ఆయన ఆయన ఆయన పుట్టుకు ద్వారా అనేక విశ్వాసులు కావాలి అని ఆయన ప్రణాళికలో కాబట్టి అబ్రహాము రక్తం అంటే పాప అక్కడ ఒక విధంగా చెప్పండి ఆయన ఆ పాపని రక్తము పాపని సాధించడం కాబట్టి అక్కడ సంహరించి వచ్చినప్పుడు అప్పుడు మెలిపి శ్రద్ధకు అంటే మన ప్రభు వచ్చి రొట్టె ద్రాక్షరత రావడం అక్కడ మనం చూస్తామంటే మన ప్రభు అక్కడ ప్రత్యక్షం ఉంది మొట్టమొదటి సృష్టిలో ఏసులో అక్కడ ప్రత్యక్షం ఆయన మెలిపి మన ప్రభు ఆయన రావాల్సిచ్చింది ఆయన వచ్చినా ఆయన ఆశ్రయించిన తర్వాత ఆయన అప్పుడు అబ్రహాం అక్కడి నుంచి ఆశ్రయం స్టార్ట్ అయింది అబ్రహాంకి అంటే ఆయన పాపం అంతతో కాబట్టి మనం అక్కడి నుంచి ఆయన ఆశ్రం అది మనం చూసినాం కదా మెల్కి చేతి క్రమం అనేది మనం ఈ లాక్డౌన్లో ఎవరైతే విన్నారో ఫస్ట్ నుంచి వాళ్ళకి అర్థమేటిక్ ఆ క్రమం గురించి కాబట్టి మొదటి నుంచి మొదటి పాటులో మనం చూస్తాం అదంతా కాబట్టి తర్వాత మనం చూస్తాం అక్కడ కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే చూడండి బాధ క్రోధం చేసే వాళ్ళు నీ మీద ఉంటే నువ్వు భయపడటానికి వీలేదని చెప్తున్నాను అక్కడ ఎందుకు ఆకాశంలోని వ్యాపింపజేసి ఈ ఆకాశాన్ని ఈ భూమికి పునాది నీ సృష్టికర్తనే యోహోవాన్ని మర్చిపోతున్నావా నువ్వు మర్చిపోవడానికి వీలేదు కదా నువ్వు ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి నాకు ఇప్పుడు ఒక విధానం నాకు ఎప్పుడు జ్ఞాపకానికి ఏమొస్తుందంటే ఏ ప్రభు ఆయన ఈ లోకంలో దిగొచ్చినప్పుడు ఒక మానవ రూపంగా దిగొచ్చి ఒక కథిక గర్భణ పుట్ట్యాన్ని జన్మించి ఈ లోకంలో ఒక దేవుడిగా ఉండి ఆయన మానవ విధానాలు అమలుగా ఆయన అనుభవించింది అన్ని అనుభవించి ఆయన ఎన్నో జనం చేసి ఆయన స్వార్థ ప్రకటించట్టు మనం చూస్తాం ఒక దేవుళ్లాగా కనిపించండు ఒక మానవులాగా ఒక సేవకుల్లాగా కూడా కనిపించండు తండ్రి అన్నప్పుడు ప్రతి ఒక సేవకుల్లా కనిపిస్తుంది మనకు ఆయన ఆగ్రహించేటప్పుడు ఒక దేవుళ్లాగా చేసిస్తున్నాడు అక్కడ కాబట్టి ఆ గుణగాలు ఆ రీతిలో ఉన్నాయి ఆయన ఎందుకంటే శ్రమను కూడా అనుభవించింది ఆయన లోకంలో మానవులు ఎట్లా శ్రమ అందిస్తారు ఆయన చేసి చూపించారు కాబట్టి మనం ఆయన చూపించిన ఒక మనం ఎందుకు చేయకూడదు మన శ్రమంలో దిగకపోవడానికి వెళ్ళదు కదా కాబట్టి మన అందుకే ఆయన మోసే అరణ్యంలో నుంచి సీనాయ పర్వతం రాకముందు ఆయన ఐగుప్తుల నుంచి బయట బయలుదేరేటప్పుడు వెనక శత్రులు ధరముతోన్నారో ముందు సముద్రం ఉంది వాళ్ళంతా వచ్చింద్రు వచ్చినప్పుడు సముద్రం దగ్గర నిలబడ్డారు చుట్టూ సముద్రం ఉంది ఆయన వాళ్ళ అన్ని తప్పించుకొని సముద్రం దగ్గరికి వచ్చేసిండ్రు వెనకైనా సైన్యం బయలుదేరుతుంది అప్పుడు ఏం చేస్తున్నావు ఈ ఇన్స్టెంట్ నేను ఎప్పుడైనా చూసినా కూడా నాకు ఒళ్ళు జలదరిస్తూ ఉంటారు ఎందుకంటే అంత ఆ యొక్క ఆ యొక్క ప్రణాళిక మనం అర్థం చేస్తాను ఏమంటారు ఆ యొక్క విజువల్ విజువల్ అంటారు ఆ అంటే ఆ దృశ్యం దృశ్యం అంటే ఇంకా ఆ దృశ్యము చూస్తే ఈ రోజు కూడా ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది అక్కడ అర్థమై ఆ ఒక దృశ్యము నువ్వు చూస్తే ఆ అరణ్యంలో నడిపించినప్పుడు ఆ ఎర్ర సముద్రం పాయలు చూస్తే నువ్వు ఎప్పుడు కూడా శ్రమకు భయపడం నువ్వు ఎప్పుడు కూడా వెనక శక్తును వెమడించువు భయపడవు నువ్వు కూడా కానీ అది ఆయన మోసే ప్రార్థన చేసి ఆ ఆ సముద్రం మీద కొట్టినప్పుడు ఆ చూపించినప్పుడు ఏం చేసింది అక్కడ ఆ ఎర్ర సముద్రం రెండు పాయలైపోవటం ఆయన ఆదిన నెలలో దేవుడు నడిపించిన వాళ్ళు ఇది ఆశ్చర్యం కదా ఇది మామూలు విషయం కాదది ఆయన ఎంత గొప్ప దేవుడు అనే దానికి సాదృశ్యం మొట్టమొదట నేను అక్కడి నుంచి నేను ఆయన ఎంత గొప్ప దేవుడు అదే కాదు ఎన్నో చేసిన ఆయన ఎన్నో అద్భుతాలు చేసిన ఆయన అక్కడ ఈ సృష్టిని చెట్టి కూడా ఎంత కదా అయినా కాబట్టి అంత గొప్ప దేవుడు కలిగి ఉంటే నువ్వు భయపడానికి ఎందుకంటే నీ ద్వారా అనేకులు రావాలా ఆయన సన్నిధికి నువ్వు అట్లా చేయాలా ఆయన ప్రణాళిక నీ ద్వారా కాబట్టి నువ్వు భయపడడానికి వీలేదు అనే విషయం చెప్తున్నాను నేను ఇచ్చిన వాళ్ళు భయపడదు సాగిపోతూనే ఉండాలా ఒక దశ ఒక దశకి మనం పోతేనే ఉండాలి అనే విషయం చెప్తున్నాను అక్కడ నృష్టికత యూహా నువ్వు మర్చిదు బాధ పెట్టి వాళ్ళ ఏమైనా ఇష్టాలు బాధ పెట్టిన వాళ్ళు ఆ సముద్ర నీళ్ళలో ముంచివేబడినారు వాళ్ళు కుంగబడిన వాడు త్వరగా విడదల పొందు పొందును అతని గోతులనికి పోడు చనిపోడు అతనికి ఆహారం తప్పదు చూడండి అతని గోతులకు పోడు అతను చనిపోడు అతనికి ఆహారం తప్పదు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడైనా ఆయన కుంగిపోతా ఉంటే నేను ఉంటాడా నువ్వు పనిపోతా ఉంటే నీ శ్రమంలో చిక్కబడితే చూస్తూ ఊరుకుంటడా మనం అర్థం చేసుకోవాలా నేను నీ దేవుడైన యహోవాను సముద్రం యొక్క కిరటములు ఘోషించినట్లు దాని రేపు వాడు నేనే సముద్రాన్ని మీద అధికారం ఉందైనా ఈ సృష్టి మొత్తం నాకు అధికారం ఉంది ఆయన చెప్తేనేది వింటది నువ్వు చెప్తే కూడా వింటది ఎందుకంటే మనకు దేవుడ విధానం తెలిపించింది సమస్యలతో నువ్వు మాట్లాడుతూ వెళ్ళిపోతాయి నేను ధైర్యం చెప్తున్నా నా వెనక బాగా నా వీపులో వీపులో ఒక సైడ్కి ప్రాధం చేసేటప్పుడు కానీ ఇక్కడ కూర్చున్నా కానీ మామూలు కూర్చునే భయంకరంగా నొప్పుంటుండే నాకు యాస్యాల నుంచి నొప్పుంది నాకు భయంకర నొప్పుంటుండే కొంచెంసేపు అట్లా కూర్చొని వాళ్ళ ప్రేయర్ మీటింగ్స్ అయితే నాకు మనం కూర్చుంటే సాధారణంగా వచ్చినప్పుడు అంత భయంకరంగా నొప్పి ఉంటుండే ఆ గోడ కానుకున్న కానీ నొప్పు ఉంటుండే మోకాలు ఉంటున్నా కూడా నొప్పు ఉంటుండే అంత భయంకరంగా నొప్పు నాకు కళ కళ కళ వచ్చినప్పుడు అంత భయంకరంగా నొప్పి నాకు కానీ ఆ నొప్పి లేడు నాకు ఆ నొప్పి లేడు ఎందుకంటే నేను ఆ నొప్పిని దాని మీద చేయిబెట్టి నేను ప్రార్థన దాన్ని గద్దించిన నాలో ఉండడానికి వీలేదు కానీ ఈ రోజు కూడా కనీస సిక్స్ సిక్స్ మంత్ ఫోర్ మంత్ అవుతుంది నాలుగు నెలల నుంచి ఆ నొప్పు లేదు నాకు ఎందుకంటే నేను దాని మీద చేయబెట్టి దాన్ని ప్రార్థన చేస్తే దానికి ఎందుకంటే ఆయన ఆయన ఇచ్చిన ఆ విధానం ఆయన వాక్యాన్ని ఆయన వాదనని నేను వాడినా కాబట్టి ఆ నొప్పు ఈ రోజు నాకు మాయమైపోయింది కనిపించలేదు ఇప్పుడు ఎంత కూర్చినా కానీ ఎంత లేచినా కానీ ఎంత ఉగినా కానీ నా నొప్పు లేదు ఈ రోజు కూడా ఎందుకంటే నేను ధైర్యంగా చెప్తాను దీని గురించి ఎందుకంటే ఆయన చేసిన ఆ రీతిగా అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన అరణ్యంలో నడిపించినప్పుడు ఆ ఎర సముద్రం ఆ దృశ్యాన్ని చూస్తే నువ్వు దేన్ని కూడా నువ్వు భయపడు సముద్రం ఇప్పుడు చూడండి ఒక చెరువు అంటే ఏదన్నా ఈ అడ్డకి చెరం చేయొచ్చు ఒక గోడ ఏదైనా ఉంటే పగలగొట్టి ముందుకు పోవచ్చు కానీ ఒక సముద్రంని నువ్వు దాని వెళ్ళిపోవాలంటే ముందు పోవాలంటే అది మామూలు విషయం కాదు ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనం మర్చిపోవడానికి వీల్లేదంట చూడండి ఆయన ఆ రీతిగా ఆ సంతానం ఆయన వాగ్దానం చేసినది కాబట్టి అంత జాగ్రత్త నడిపించలేదు అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి మనము ఉన్నప్పుడు మనతోనేది ఆగిపోవడానికి వీల్లేదు అబ్రహంతో అది ఆగిపోయింది సంతానం అది విస్తరిస్తుంది ఈ రోజు కూడా ఆత్మీయంగా కాబట్టి అది విస్తరించే ఆ ప్రణాళికలో మనం ఉండాలా అనే విషయం చెప్తుంది మన ప్రభు కాబట్టి ఆయన ఇక్కడ చెప్తున్న చూడండి పదిహేను వచనంలో యాభై ఒకటి అధ్యయం పదిహేను వచనంలో యశయగ్రంథము నేను నీ దేవుడైన యహోవాను సముద్రం యొక్క కిరటములు ఘోషించినట్లు దానిని రేపు వాడు సముద్రాన్ని రేపేవాడు ఆయనే దాన్ని పొంగును ఆపేవాడు కూడా ఆయనే అంటే సమస్తం ఆయనే కాబట్టి ఆ అధికారం ప్రభు మనకిచ్చింది ఒకవేళ నీకు అలాంటి పరిస్థితి ఎదురైన కానీ నిస్సందేహ నేను అర్థం చేసి ఎందుకంటే మన విశ్వాసం చూస్తున్నాం అది జరిగింది మోసే చేసిన ఆ రీతిగా మోసే ఉన్న దేవుడు ఆ రీతి చేసినాడు కాబట్టి మనలో ఉన్న దేవుడు మోసే ఉన్న దేవుడు ఒకటే ఆయన ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి మనం అంతగా విశ్వాసంలో మనం ముందుకు కానీ సనూతనరు మనుషులంత ఈ ఆ ఐదు ప్రదేశం బాగుంది మమ్మల్ని మధ్యలో తీసుకొచ్చి అటుటి కాకం చేసినాం అని ఎంతోమంది కొలుకున్నారు సనూతును కానీ వాళ్ళు వెనక చూస్తున్నారు కానీ ఎప్పుడు వెనక చూడడానికి వీలలేదు మనం ముందు చూడాలి కదా ముందు మన ప్రభుడు వెనక సైతాను వాడు వాళ్ళు ఎనక చూస్తే రాలేదు నువ్వు వాడు గుంజుకొని పోతేనే ఉంటాడు పౌలు కూడా అంతే కదా ఆయన అందుకే రాసిందేమో వెనక ఉన్న వాటిని మనిషి ముందున్న వాటి వరకు వేగత పచ్చి గురియట్టుకు పరిగెత్తామనను లోతు భార్య ఏం చేసింది ఉప్పు సమం అయిపోయింది వెనక చూసిందాన్ని వెనక చూడొద్దాను అది ఆజ్ఞ అది కానీ చూడొద్దానని చూస్తే ఆధ్యాతి ఖచ్చితంగా అది పాపమే కాబట్టి వాళ్ళు చూసిన ఉప్పు సమంగా మారిపోయినారు అందుకే పౌలు చెప్పిందేమో వెనక చూడొద్దాని ముందుంది కదా నీ విధానం కాబట్టి వెనకెందుకు చూస్తాను ఆయన అందుకే చెప్తారు పౌలు రోమి రాసిన పత్రిక ఎనిమిదో ఆధ్యా ఇరవై ఏడవ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పుకున్న పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుతూ కానీ సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుము అంటే ఆల్రెడీ అన్ని జరుగుతున్నాయి అందుకని అన్ని ఆల్రెడీ దేవుడు పెట్టేసింది కెరియర్స్ని జీవితం లైఫ్ లోని అన్ని దేవుడు పెట్టేసిడు కానీ నువ్వు ఇంకా వాటి గురించి ఆలోచిస్తున్నావు ఇంకా వాటి గురించి నువ్వు వెనక చూస్తున్నావు కానీ వెనక చూడడానికి వీలేదు వెనక చూడడానికి వెనక శత్రువు ఉంటాడు నువ్వు వెనక చూస్తే వాడిని వాడిని చూస్తే నువ్వు వాడు గుంజు పట్టేసుకుంటాడు వాడు నువ్వు దొరకటానికి వీలేదు ప్రభుని ముందునడు ఆయన అనుగు ఆయన మార్గంలో మనం పోతూ మనం ఉండాలి కానీ మోసే భయపడకుండా మీరు భయపడొద్దు అని చెప్పి ఆయన అందరూ ఆరు లక్షల మంది జనాల్ని కంట్రోల్ చేయాలంటే అది మామినిషిం కాదు కదా ఆరు లక్షల జన జనాల్ని కంట్రోల్ ఏంటి మామినిషన్ కాదు ఒక మంచి కంట్రోల్ ఏంటంటే అది మాముని కాదు అది ఎంతమంది గుని ఆ టైంలో ఆ ఊహించుకోండి అది ఆ దృశ్యం ఊహించుకుంటే వెనక స్థాయి ముందు సముద్రంలో మధ్యలో వాళ్ళు ఉన్నారు మోసగా ఏం చేశాడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు మీరు బహు మీ పిత్రులైన దేవుడిని పంపించినాడు ఆయన ఆయన వాకింగ్ చెప్పి నడిపించినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టి ఏమైంది వాళ్ళ మమ్మల్ని రచిపెట్టే వాళ్ళు చంపేస్తారని లేదా కాబట్టి ఇదంతా ఈ అధ్యాయం అంతా యాభై అధ్యాయం అంతా మనం అట్లా ఆ రితికి మనం అర్థం చేసుకోవాలి కానీ భయపడానికి వీల్లేదు అని చెప్తున్నక్కడ ఇక్కడ ఉంది భూమికి పునాదం వేసిన దేవుడైన నీ సృష్టికైన మర్చిపోతావా నువ్వు మర్చిపోవడానికి వీలేదు కాబట్టి పది దశలు మనం జాగ్రత్తగా ఉండాలని విషయం చెప్తున్నక్కడ నేను యుహోవాను నేను నీ దేవుడైన యహోవాను సముద్రం యొక్క కిరటంలో దాని రేపు వాడని నేనే ఆయనే రేపుతుడంట చూడండి కాబట్టి దాని పొంగు అంచేవాడు ఆయననే నోవా యోనా ఆ సముద్రం మీద నినివే పట్టడానికి ఆయన పొమ్మంటే ఆయన ప్రశ్నించబోతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కాకుండా ఆయన ఎందుకు పోతున్నాడు అని కూడా మనం తెలుసు భవిష్యత్తులో వాళ్ళు వచ్చి ఇస్రాయల్ పరిధిలో దండెత్తి వచ్చి వాళ్ళు చంపుతారని తెలుసు అది భవిష్యత్తు గురించి కదా అది ఎప్పుడేదో జరుగుతుందని చెప్పి ఇప్పుడు చెప్పిన దాని గురించి భయపడడానికి వీలేదు కదా ఎప్పుడు చూడండి చాలా మంది ఒక బలంగా తెలియ ఎవరో ఎప్పుడు ఏదో అన్నారని చెప్పి మనం ఒకసారి మనం ముఖం చాటేస్తూ ఉంటాం తప్పది వాళ్ళు ఎప్పుడు ఏదో అన్నారని చెప్పి ఏదో అన్నారు ఈ రోజు ఎక్కడ ఆ రోజున్న నీ స్థితి వేరే ఈ రోజు ఉన్న నీ వేరే ఈ రోజు వేరే స్థితిలో ఉన్నాం ఆయన ప్రేమించే స్థితిలో కాబట్టి మన ప్రేమలు వ్యక్తపరచాలి కానీ సముద్రాన్ని పొంగింప చేసిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఆ చేపగల నుంచి బయటకు రావడం తర్వాత పోయి మళ్ళీ శువతో ప్రకటించింది ప్రకటించినా కానీ వాళ్ళు ఇంకా నాశనం కాదు కానీ ఇంకా కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మనం ఉండడానికి తెలియదు అన్నట్టు ఆచరికరంగా ఆ పుస్తకం ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి దాన్ని రేపేవాడు కూడా ఆయననే అంటే అన్ని ఆయననే చేస్తుండడు కాబట్టి కాబట్టి నువ్వెక్కడు మనం ఎట్లా ఉండాలనేది ఈ పదహారు వచ్చిన చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను ఈ పదహారు వచ్చనంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ పదహారు వచ్చిన ఏంటంటే నేను ఆకాశంలో స్థాపించినట్లు ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులు వేయనట్లును నా జనము నీవే అని సీనతో చెప్పినట్లును చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీళ్ళు నేను కప్పి ఉన్నాను అలాగే చూడండి నేను ఆకాశంలోని స్థాపించినట్లు అంటే ఆయన ఆకాశాన్ని స్థాపించింది ఆకాశాలు మహా ఆకాశాలు ఆయన స్థాపించింది ఆయన కానీ ఈ ఆకాశంలో దేనికి సంబంధించినప్పుడు దేవుని బిడలకే సాధిశం కదా ఈ ఆకాశంలో దేవుని బిడలకే సాదేశం ఆయన ఆకాశాల మహాకాశాల ఆకాశవాసులను మనం అంటాం కాబట్టి రెండు విధంగా అర్థం చేసుకోవాలా ఒకటి సంబంధంగా మనం అర్థం చేసుకోవాలా ఆత్మంగ అర్థం చేసుకోవాలా చూడండి దేవుని సేవకుడు అంటే మన ఆయన ఆయన చెప్పాలనే ఒక పతి మాట ఆయన మనకి ఇస్తారంట ఆయన ఎట్లా స్థాపిస్తాడు ఆయన వాకు ఆయన మనకి ఇస్తారంట ఆయన చేతిలో మనకు కప్పుతున్నాడు ఆయన చేతులను కొత్త ఆకాశాన్ని కొత్త భూమి చేస్తానికి మనం దేవుడు ఉపయోగించుకుంటాడు దేవుడు మన ఆ రీతిలో వాడుకుంటాడు అంటే సృష్టి అంటే దేవుని బిడలు వాళ్ళు కొత్త ఆకాశం లాగా తయారు ఆకాశవాసుల్లాగా తయారు కావాలా ప్రతి ఒక్కరు సంపూర్ణతలకు రావాలా కాబట్టి అందుకు ఆయన చేతి నీళ్ళలో నేను కప్పును నేను నీకు నీ నీకు ఆయన కప్పును అంటే ప్రతి ఆయన కాపుదలు ఆయన నీ నా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఉంచి నా చేతి నీళ్ళలో నేను కప్పి ఉన్నాను అంటే ఆయన మాటలు మనల్ని ఎందుకు పెట్టిండు ఇప్పుడు మనం దేవుని వాక్యము మనకి ఎందుకు బయలుపరచబద్దు ఎందుకు వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటలు అనేకలు పోవాల చూడండి భూమి పునాదులు వేయనట్లు చూడండి భూమి పునాదులు వేయనట్లు నా జనము నీవేన నీతో చేతితో చెప్పినట్లు అంటే అందరూ ఆయన జనంలాగా కావాలా కాబట్టి ఆ పునాదులు వేసే వాళ్ళని మనం ఉండాలి కాబట్టి కీర్తనం పదకొండు అదేళ్ళు మనం చూసినప్పుడు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు అక్కడ చూస్తాం మన వాక్యం రాజు రాజు చెప్తారు కాబట్టి పునాదులు పాడైపోయినాయి కాబట్టి నీతి ఏం చేస్తున్నారు ఆ పునాదులను సరి కదా పక్షి రాజు వాళ్ళని మీరు ఎట్లా చెప్తాను నన్ను పక్షిరాజు వాళ్ళు పారిపోమని చూడండి నీతి పునాదులు పాడైపోతే ఏం చేస్తున్నారు వాటిని సరి కాబట్టి ఆకాశములు అంటే దేవుడు బిడలకే సాధుం కాబట్టి మనం ఆయన ఆయన సృష్టి ఈ లోకంలో ఆయన సృష్టి మన మనం ఆయన సృష్టి కాబట్టి ఆయన సృష్టి త్వర సృష్టిలాగా తయారు కావాలా అందరూ దేవుడి సంధికి రావాలి రక్షణ మార్గంలోకి రావాలా అనేది ఆయన ప్రణాళిక అబ్రహంకు సంబంధించిన వాగ్దానం అంతా దానికి సంబంధించింది కానీ ఆ వాగ్దానాన్ని స్వీకరించిన స్థితిలో కాబట్టి ఆ వాగ్దానం అనేది అనేక జీవితాల్లో అది సంకల్పించాలంటే మనం ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాలా మనం ఆ రీతిగా ఆయన వాడుకుంటాడు మన ప్రభు ఆ రీతిగానే వాడుకుంటారు ఆయన కాబట్టి మనం ఆయన ఆయన చేతిలో మనం వాడబడే పాత్రగా మనం ఉండాలా చూడండి ఆయన చేతిలో మనం వాడబడే పాత్రగా మనం ఉండాలన్నప్పుడు యశ్వ గ్రంథం యాభై అధ్యాయంలో నాలుగో వచ్చా మనం చూసినప్పుడు చూడండి అలసిన వారిని మాటల మాటల చేత ఊరాడించే జ్ఞానం నీకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యుహోవ నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు విన్నట్లుగా నేను వీటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుగుద్ది కుట్టించుతున్నాడు హల చూడండి అలసిన వారి చూడండి అలసిన వారిని మాటల చేత ఊరాడించే జ్ఞానం నాకు కలుగునట్లు అనంటే చూడండి అలసిపోయిన వాళ్ళు ఎంతో మంది కదా లోకంలో ఎంతో మంది నిశ్నాయితులు ఉన్న వాళ్ళు ఎంతోమంది వేదనతోని బాధతో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ చూడండి వాళ్ళందరినీ ఆదరించాలంటే మనకు జ్ఞానం అవసరం కదా ఒట్టి మాటలు చెప్తే కొట్టి మాటలు చెప్తే మనకి అర్థం లేదు కదా ఇంటి వల్ల విశ్వాసం కలుగుతున్నాడు అదే దేవుని మాట వల్ల ఏసులోకి ఒక మాట వల్ల విశ్వాసం ఉంటుంది చూడండి ఒట్టి మాటలు చెప్తే విశ్వాసం రాదు మనుషులకి ఆయన మాట ఎప్పుడైతే బయలుదేరదో చూడండి ఆధారపడాలా దేవుని మీద ఆధారపడాలా చూడండి విచారగ్రస్తు అయిన వాళ్ళు కదా ఇదంతా విచారంతో ఉన్నవాళ్ళు దుఃఖంతో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ మనం ఏం చేయాలంట చూడండి ఉపదేశం వాళ్ళందరికీ మన దేవునికి ఉపదేశం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్న చూడండి వాళ్ళందరికీ ఎట్లా మనం ఉపశమనం కల్పించాలి గొప్పదనాన్ని అనేది ఆ జ్ఞానం కూడా మనకు అవసరం దేవుడు మనకి ఇస్తున్నారు ఏ రీతి కాబట్టి అలచిన వాడి మాట చేత మాటల చేత ఓడాడించే జ్ఞానం మీకు కలిగినట్టు శిష్యునికి తగిన నోరు యుహోవా నాకు శిష్యునికి తగిన నోరు యుహోవా నాకు దయచేసి చూడండి ఆయన మనకు నోరు ఇస్తున్నాడు అంటే ఆయన వాక్ కదా ఆయన మాట మనకి ఇస్తున్నాడు ఆయన దయచేసింది కదా ప్రతి ఒక్కరికి శిష్యులు వినినట్లుగా నేను విలువటకాయ చూడండి శిష్యులు వినేటట్లు నేను కూడా వినాలి కాబట్టి అందుకే మనం వినాలా ప్రతిదీ మన జాగ్రత్తగా వినాలా చూడండి మన పితలైన అబ్రహాము ఆయన వాక్యాన్ని ఆయన చెప్పిన ప్రతి మాటను వినిందయన విని బహుగా ఆశగింపగలడు ఆయన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏంది నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి పదిహేను అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహామా భయపడకము నేను కేడము నేను బహుమానం అధికమవుతుందని చెప్పి ఆయన ప్రత్యక్షణం వస్తున్నాడు మాట్లాడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆలోచించింది కానీ చివరికి ఆ విశ్వాసం వల్ల ఆ బలం పొందుకొని ఈ రోజు మనం ఆయన సంతానంలో మారిపోయింది ఏసుక ద్వారా ఏసుక ఆయన గర్భణించ పుట్టింది చివరి అంత గొప్ప దేవుడు ఆ వాగ్దానం ఎంత రెట్టింపు దేవుడు అందుకే వాటి మనం ఇక్కడ ఉంది వాటికి పలహారం మనం చూస్తాం అలసిన వాళ్ళ మాటల చేత కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది ఎంతో బాధ ఉన్న మనం పరామర్శించాలంట కాబట్టి శిష్యులు వినట్లుగా నేను విన్నట్టుగా ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు కాబట్టి ప్రతి ఉదయం మనం ఏం చేయాలంట మనం వినాల దేవుని వాక్యం దేవుడు మాట్లాడతాం వినాలా ఒక దశన పొద్దులేస్తే సరిగా కాదని ప్రజల మనకి చేసుకొని పోతా ఉంటాం కానీ ఎక్కువ సమయం మనకు ఆర్థం ఉండాలా ఒకసారి ఎంతమైనా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి మనం ప్రతి ఉదయం మన వినుబుద్ధి పుట్టించినాడు ప్రభు నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కాబట్టి మనం తిరుగుబాటు చేయడానికి వీలేదు మనం వినకుండా గమనించడానికి వీలలేదు ప్రతి మనం వినాలా ప్రతి వాక్యం మనం వినాలా మనం విన్నప్పుడే మన విశ్వాసం బలపడ్డది మనం అనేక మనం ప్రభుల్లో నటించగలం అనేక జీవితాలు ఏ స్తోను ప్రసరించగలం కాబట్టి మన దేశంలో కూడా మనం భయపడానికి లేదు ఈ లోకమంతా శ్రమల కాలంలో ఉంది కాబట్టి ఒక వాక్య నేను చూపించి నేను ప్రకటన గలం ఎనిమిది వద్ద పదమూడు వచనంలో మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి ఎగురుచు చూడండి ఆయన చూస్తున్న యోహన భక్తుల దర్శనంలో ఆకాశ మధ్యమున అంటే ఆకాశ ఒక పక్షిరాజు ఎగురుచున్నాడు ఈ పక్షిరాజు ఎవరికి సాదుష్యము మనకి సాదుష్యం లక్ష నాలుగు మంది సాదుష్యం చూడండి కాబట్టి పక్షిరాజు అప్పుడు పక్షిరాజు పిల్లలు మనమంతా చూడండి యహోవదేవుడు పక్షిలతో పోల్చబడి మన ప్రభు మన తండ్రి పక్షిరాజుతో పోల్చబడి గద్ద రెక్కల పైన నేను మోసుకొని వచ్చాను అక్కడ ఐదు ప్లేస్ నుంచి మిమ్మల్ని నా భుజాలపైన మిమ్మల్ని మోసుకొని మన తండ్రి మన ప్రభు కాబట్టి ఆయన పిల్లలైన మనం కూడా పక్షిరాజులనే కాబట్టి బూరలు ఊదబోచన్న ముగ్గురు బూతల బూరల శబ్దము అంటే ఇది శ్రమలు కాబట్టి ఆరంభమైనవి ఆ శబ్దములు బట్టి అయ్యో అయ్యో అయ్యో మూడు సార్లు అని భూ నివాసులకు శ్రమని కదా ఆ దూతలు బోలలు ఊతుంటే భూలివాసులకు అయ్యో అయ్యో అయ్యి అంటే శ్రమం ఉంది అక్కడ ఇంగ్లీష్ బైబుల్ ఇక్కడ అయ్యో అయ్యని ఉంది కానీ ఇంగ్లీష్ లో ఓ అని ఉంది అంటే శ్రమనుంది అక్కడ కాబట్టి మనకు దేవుడు విధానం చూపించాను కదా కాబట్టి అంటే మూడు శ్రమలు అంటే మూడు సార్లు చెప్తున్నాను ఒకసారి పైపోతుంది కదా శ్రమని చెప్తున్నాను గొప్ప స్వరముతో చెప్పుటవింటిని కాబట్టి మనం చూడండి ఈ లోకానికి శ్రమ వచ్చిన ఆల్రెడీ శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ శ్రమల కాలంలో వాళ్ళందరినీ మనం ఎంచాలా ప్రభు చెంత మనం నడిపించాలా వాళ్ళకు ఉపశ్రమను కల్పించాలా అలాంటి జ్ఞానం పత్తి దేవీ మనం ఆయన మనకి ఇస్తారు మనం పొందుకోవాలా మనం ఆలకించాలా ప్రభు రాక మనం సిద్ధపడాలా అనేకులు ఆ పెళ్లిందుకు మనం సిద్ధపరచాలా అలాంటి అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలి దేవుడు చిన్న వాకించిన ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రవా పరిశుద్ర గొప్ప దేవా సర్వశక్తి మంత్రానికి వనాలిసయా అబ్రహామి సాకుల గొప్ప దేవా నిన్న నీటి నిరంతరం ఏకరీకు ఉన్న గొప్ప దేవానికి వందాలి సయ మీ వాకింగ్ చేత మిమ్మల్ని బలపరిచినైనా అబ్రహం చేసిన వాదనాలంటే వాసులు మమ్మల్ని చేసినానికి వనాలైనా మా పితలని అబ్రహం ఎట్లా జీవించినా గొప్పవా మేము కూడా తావా ఆ రీతి మేము ఆశనింపబడాలి అనేక జీవితంలో ఒక ఆశ్రదం ప్రభావ మేము ఇచ్చేవారిలాగానే ఎంతో మంది ప్రభావం కష్టాల భాగాలలో వాళ్ళందరినీ ఉపశమనం కల్పించే ఓ దేవ అలా వాళ్ళు ఎట్లా వాళ్ళు ఆదరించాలా జ్ఞానం మాకు అనుగ్రహించినంత అదిష్టమైన గొప్ప దేవ కృప మీద తండ్రి ఇంకోమంత ప్రభావ భయం కానీ మీరు మమ్మల్ని భయపడదం మీరు అన్నారు ప్రభావా ఆకాశంలో చేసిన సృష్టికత వ్యూహను మర్చిడు మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ ఎన్ని సంబంధించినా కానీ ప్రభావి మిమ్మల్ని విచ్చిపెట్టడానికి లేదు ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీ వాక్యం మేము ఆధారపడి ఓ దేవ ఎన్ని సంబంధించిన కానీ ప్రభావ అవి మా ముందు పాయలుగా అవలసిన ప్రభావ అన్నింటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు పవ శత్రువుల అంతటిని మీరు మాకు అధికారం ఇచ్చారు అధికారం మీ మైము కొత్త మేము వాడుకోవాలా అనేకులు మీరు ఓ దేవ కొత్త భూమి కొత్త ఆకాశం మీరు సృష్టిస్తున్నారు మీరు తయారు చేస్తున్నారు చివరికి జరిగే కాబట్టి అందరూ సృష్టిలో మంచి సృష్టిలాగా తయారు కావాలనేది మీ ప్రణాళికనైనా అందరూ ప్రభా అది ఆ ప్రణాళికలో మీరు మమ్మల్ని చేసేందుకు కనుక ఉన్నా మేము అనేక జీవితాలలో ప్రభా ఓ ఓ దేవ అనేసి అనేకలు ప్రభావ మీ చింతని నడిపించాలా ప్రభా ఓ దేవాలు సృష్టిలో కొత్త సృష్టిలాగా తయారు కావాలి నూతన సృష్టి మీరే ప్రభావ మీరే అది ఉన్న ప్రాతిభిక ఇది కూడా సమస్తం కొత్తవైన అను ప్రభావ ఓ ప్రభ కొత్త ప్రావా ఆత్మీయమైంది ఆత్మీమైన సృష్టిగా ఈ లోకమంతి మీ సంగతి నడిపి నడిపించాల ప్రభావ మీ భూలోకాన్ని అంతటిని ప్రభ మీ మహమతో నింపాల మీ మహాహత్యంతో నింపాల మీ జ్ఞానం చెప్పడం నింపాల ప్రావా ఎందుకంటే అనుకుని జ్ఞానం కొద్దివైందన్న ప్రభావా కాబట్టి మాకు ఇంకా పరలోక జ్ఞానం ఇంకా మాకు అనుగించండి ప్రభావాకి ఇంకా జ్ఞానం అవసరం ఉంది ప్రభావ మాకు ఇంతమంది ధారాలంగా మాకు అనుగ్రించండి కొలత లేకుండా మీ పశుతాత్మ అభిషేక మాకు అందరికీ అనుగరించండి ఈ సత్యం మీ జాగ్రత్తగా అర్థం చేసుకుని వారి ప్రకారమే జీవించాలా అనేకలు వాటి మీరు ప్రకటించాల ప్రభావ అలాంటి సేవా జీవితంలో మనందరూ నడిపించడం ఆదేశమైన వైరస్ బాధితులందరి మీద స్వస్థపచ్చని ప్రభ అకలవరిశిలోనైనా మీరు పొందిన గాయాల స్వస్థృతి ప్రవా పతడికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషద్ నామముల హందని తండ్రి వేసయానికి వనాల ప్రభా ఆయన తండ్రి ఏసు ప్రభావ ఎంతమంది పాశస్సు కుటుంబాల ప్రభ పాస్త ఎంతమంది ప్రభావ పిల్లలు నిటుంబాలున్నాయి సంఘాలు ఉన్నాయి ప్రభ ఓదేవా సంఘాలని ఆదరించడం మీరు లేవనెత్తండి గొప్ప సేవకు నా సంఘానికి లేవనంటే సత్యని ప్రకటించ సేవకులు లేవనెట్టండి ఓ ప్రభావ మొదటి ప్రభులకు ఒక స్వత్యంగా నడిపించిన గొప్ప ఉద్యమం నింపండి ఈ అంత దేనిలో పైన మీ కడవరి వర్షం మీ పర్శునాత్మ కుమరించిన ప్రతి సంఘాన్ని అభిషేకించి హీలింగ్ గ్రూప్స్ అనుగ్రహించి బహు విశేషంగా ప్రతి సంఘాన్ని మీరు వాడుకోని విజృమించి ప్రబం సువార్థ గొప్ప ఉద్యంతో ప్రతి సంఘాలు నింపమంతకు ఆదిష్టమైన నా దేవా ఆదరణ సమాధానం దచ్చే మనకు ఆదిష్టమైన నా దేవన ప్రవ కే ప్రతి బదర్శిస్తున్న ఆశ్రించే నూతనంగా గొప్ప శాసనం పెట్టుకున్న ఆధిష్టమైన గొప్ప దేవానికి వణి వైద్య స్థలంలో పనిబట్ల అంత ఆశ్రలు దే మనకు ఆదిష్టం ప్రతి దశలో ప్రబం ఒక సాహికలను వరస్ నుంచి వ్యాక్సించి మీరు కాపాడైన ప్రవా మీకు కొద్రపచుకున్న చింద్రశేఖర్ ముఖ్యమైన మంచి ఆరోగ్యం దేని बटा नहीं तुम्हें जा करा ఓ ప్రభావం మీరు అర్థం చేసుకుని మా హృదయంలో భద్రపర్చుకుని వాళ్ళ ప్రకారం మీరు జీవించాలి ప్రవా ఓ ప్రభావం తన్ని ప్రక ప్రభావాన్ని బయలుపించండి కానీ వందలు ఇస్తే ప్రభావా ఈ రోజు మేము మీ స్థితిలో ఉన్న ప్రభావి మీ కృప ఇస్తే ప్రభావాన్ని తండ్రి ఇస్తే ప్రవా మీరు మీరు అన్న ద్వారా బయలుపించిన సత్యం మీరు మమ్మల్ని నిలబెట్టుకునేది కానీ వందాలు ప్రభావాడు ప్రభుత్వ లోకంలో ప్రభావ అబద్ధ బోధలు కొట్టుకుని పోతుంటుంది ప్రవా కానీ ప్రభావం మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీ కనికర జీపించడానికి వంద నీ బండల మీద మనం నిలబెట్టుకునేది కానీ వన్నాలు ఇస్తా స్తోత్రం మీకే కుటుంబాలని థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ అన్న కుటుంబాన్ని జీవితం ఆశ్రించడం ప్రావా ఇంకా సేవలు ఇంకా బలంగా వాడుకుని అనేక మని విషయాలు బయలుపించండి ఇద్దరు పిల్లలతో అభివృద్ధి కలిసి వేయ దృష్టి ఆశ్రయించండి మీకు గొప్ప సాక్షి పెట్టుకోండి ఆయన ఈసారి వైరస్ నుంచి ప్రవా వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ కృపల్లో భద్రపరచుకొని చేస్తారు తాక మంచి ఆరోగ్యం దచ్చాను ఇంకా మీ ధ్యానం ఇంకా పశురాత్మకత మీకు అనేకమైన సత్యాల ప్రభావా అనేకలు కదరించాల మీ లేని తన బలపరిచిన ప్రభావా మంచి ఆరోగ్యం కుటుంబానికి అనుగరించండి అన్నవాళ్ళ అందరములు ప్రభావ కుటుంబం అందరి నుంచి కారణం చేస్తుంది వాళ్ళందరూ సత్యంలో రావాల తన ఇసుకు ప్రభావ మీరు సహాయపడమని కాదు ప్రతి బిడ్డ మీకు అక్కడ ఆకర్షించుకోండి ఆ కుటుంబం బంధువులందరినీ ఆదరించమని కాదు మీ కృపలో భద్రపరచుకోండి నా తన ఇస్తు నా తన శ్రమల కాలంలో ప్రభావం ఎవరు కూడా ప్రభావ మీ సమలో మీ పడిపోకుండా ప్రభావ ప్రతి దశలో మనందర తయారీసి మీరు రాకపోతే మనందరూ చిడ్డపరచుకోమని తొలలో రాన ఏసు క్రీస్తు పర్షదు నామను కాదించిన అమ్మ తండ్రి ఆమె స్తోత్రం ప్రభావ పరిశుద్ధులకు తండ్రి ఏ సయ్యా మీకే వందనాలు కృతజ్ఞత స్థులు అర్పించుకుంటున్నాం తండ్రి ఓ ప్రభావ ఈ దినమంతా మీ సాయం చే నడిపించినందుకు మీకు వందనాలు ఈ మధ్యాహ్న కాలం ఉన్న మీ సరిధిలో ఓ ప్రభావ మీరు మాకు అవకాశం ఇచ్చారు మీకు కృపసింహాసాన్ని ఆశ్రయించే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఇవేగంలోకి తరిమల్ మీరే తమ్మల్ స్తోత్రుడు ప్రభావ గొప్ప తండ్రి సమస్త సృష్టి మీద అది అధికారం పొందుకున్న గొప్ప తండ్రి మీకు ఎంతో వందనాలు అయినా కాబట్టి ప్రభు మేము దేని విషయంలో చింతచించకుండా భయపడకుండా ధైర్యంగా మీ అంత నిరీక్షణ కలిగి మేము మా కాలాన్ని కొనసాగించుకోవాలం మా ఇది కార్యక్రమాలను కొనసాగించుకోవడం ప్రతి స్థలంలో మహిమార్థంగా మనల్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం దుర్దినములు తండ్రి ఎక్కడ చూసినా తండ్రి అసమాధానమే అయినా అవును ప్రభావ మీరు సమాధానము ఎంతో ఓ ప్రవాదన కానీ ఈ లోకం ఇచ్చేది కాదు ప్రభు దాన్ని మీకు ఎంతో వదనాలు మా హృదయలలో ఈ లోకంలో లేదు మీకు ఎంతో కృతిగా తరిపించుకుంటున్నాం మా ప్రతి అభయవాళ్ళకి స్వస్థతలు అనుగ్రహించి నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు దుష్టుడు ప్రభు మా శరీరాలను ఎంతగానో చిన్న అభినం చేయడానికి ప్రయత్నిస్తుండే కదండి వైరస్ ద్వారా రోగాల ద్వారా మెడిసిన్స్ ద్వారా ప్రభు అవునైనా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు మీరు మాకు స్వతహాగానే స్వస్థత వరాలను అనుగ్రహించేందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ మా శరీరంలో వాటిని పెట్టినందుకు మీకు ఎంతో వందనాలైనా మీకే స్తోత్రం తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఓ ప్రభు మళ్ళీ మీరు అక్కడ వర్క్ మనం సిద్ధపరచుకోండి మాతో పాటున్న సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం ఏ సుకరిస్తున్నాం సంపూర్ణమైన స్వస్థ ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో అవును ప్రభావ ఏ శుక్రీ స్నానం మీరు వారి శరీరాల్లో బలింతలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి నైనా తండ్రి ఉద్యోగశాలలో విజయం అనుగరించండి చదువులలో సాయపడండి కుటుంబాలలో వాళ్ళ ఆస్తులను కాపాడండి దుష్ట శక్తుల నుంచి కాపాడండి ప్రభ వారి సంపాదనలో ముఖ్యంగా ప్రభా అనేకులకు తను వాళ్ళు సపోర్ట్ గా ఉండేలాగానే సాయపడండి అనాథాలను ఆదరించలేగనా బీదాల పట్ల కనికరం చూపించేలాగా వారందరినీ ప్రేరేపించండి ప్రతి ఒక్కరిని మీరు ఆక్రవర్షపరుచుకుని నాయన ఇంటికి తిరిగి మేము సురక్షిత ఇంటి చేర్చలాగన ఏ శికృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ సాయం చేస్తా నడిపే ఇచ్చిన వాక్యం ప్రభావం పలు మళ్ళించని పరిశోధాత్మతు నింపండి ఇంకా మళ్ళీ బలంతా తీసేయండి అలా అలడియా నాదిమాత ఏ ప్రభా ఈ వాక్యం అనేది జగ ప్రభా చీకటి జగ వెలుగు చీకటి ప్రజలుగా ఈ వాక్యం వెలుగుగా వేసప ప్రభా మీరే సహాయం చేయండి నా దివానికి శోతం చేసాం అలలియా ఇంకా ప్రభా అలడియా కూడా తెలివేచింది బయలుపరచన ప్రభా నా దివానికి శోతం అలడియా ఈ దేశం ప్రజలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థం అలడియా వాళ్ళ ముట్టి తాకి స్వసపరిచని విడిపించమని ప్రార్థం ముఖ్యంగా వాళ్ళ రక్షణ పొందా శుభార్థ పోవాలే వాళ్ళు కారించండి స్వస్సపరచాలకు ఎన్నికొందాప ఆ బిడలి శుభార్థి రక్షణ పొందాలా నా దివాను కారించని ఎంత కుటుంబం ప్రభా ఈ లోక విడిచిపోయిన వాళ్ళు ఆ కుటుంబ నుంచి ప్రాదేశం వాళ్ళవి ముట్టి స్వసపరచండి ఆదరించి కావాలో సాధించండి వాళ్ళవి రక్షణ తెచ్చండి ఆధీమానికి శోధం ఆ వ్యాక్సిన్ నుంచి మొరుపెడుతున్న వ్యాక్సిన్ల ప్రభావ మీ రక్తాన్ని పోషించింది అది కరిగిపోవాలా మీరే కారణించండి డాక్టర్ నర్స్ వాళ్ళందరూ మార్చికొని ప్రార్థించాం ఎంతో మంది ప్రభావ పేరు వైరస్ పట్టింది వాళ్ళకి స్వస్సపరచని నీకు తగలిసాం నువ్వు స్వస్థత పట్టుకొని నీకు విశ్వాసంగా ఉండాలని సహించని నీ ప్రశ్న ఆత్మకం ఇచ్చాను జ్ఞానం తెచ్చని సత్యాన్ని తెలిపేచ్చని నా ప్రభావాల ఆత్మ నీ కోసం పౌరుష రోషంకర జీవితం సాధించండి నా ప్రభావానికి వంద లేశ ప్రభావ అలరిక ప్రభు మున్ తాకండి స్వస్పరచండి అల్లరి నాదివాదే కదిపోకుండా మీరు విశ్వాసంలో బలపరండి స్థిరపరచని నీ కోసం పౌరుషం జీవితాన్ని సాయం చేని ప్రతి ఉద్యోగంలో తోడని పతి అలరి వాళ్ళ ప్రజల వాళ్ళ కుటుంబం తోండి ప్రతి కుటుంబం వాళ్ళ బల నాదివానికి స్వతంత్ర అలడియా నాదీవాని బలానికి శక్తి దిచి ఆరోగ్యం దచ్చని ఇంకా గుణిరాచని నా దీవానికి సతం చేశాను అనకు బలంగా వాడుకొని అక్క ముటం తాకండి ఇంకా బలంగా ఆత్మ జ్ఞానం తుంపి అక్క అలడియా ఇంకా సేవలో వాడతాన్ని బయలపరచని తెలవెచ్చని పిల్లలు మట్టి దీవించి ఆశీర్వాదించి మీ చేతిలో బలం వాడుకోండి మీ తన ద్వారా మీ యొక్క పరిశుదాత్మ నింపి అలడియా నిశ్చితం చేసే బిడ్డగా బలమైన వాడుకోండి అన్న బంధువులు ఎంతమంది వాళ్ళవి తాకని ముట్టండి ఇంకా సేవలు నడిపించండి స్థిరపరచని పరిశుదాత్మక కూడా జ్ఞానం దాని కాల్ చేయండి నాదీవానికి శతం ఆ చక్ర మీద ముట్టం తాకండి ఆయన సేవలు వాడుకొని అవునందంత ప్రభావం నీకు నామం భయపడాలా అక్కడ ప్రభావం అత్యధిక శిష్యులు కావాలా ఆ వాడుకొని వాడి వరకు ఇంకా నడిపించి తన భార్య మట్టి సంతానం కలిగేసేసి వాడుకొని తన డాడీ మాడుకున్న వాళ్ళ బంధువులంత పొందాల నా దీమానికి సొంతం చేశాం నేను భయంకర జనాలు నేసిన ప్రభావ జరగకుండా కూడా వాక్యముల విశ్వాసంలో బలపరిచి ఇంకా ముందు సాయం సాయం పరిశుద్ధ మహోన్నత కృపా కనికరం గల దేవాసేయానికి వందనాలు తులు స్తోత్రం ప్రభు మా సర్వోన్నత సర్వలకు సృష్టికర్త కృపా సత్య సంపూర్ణ దేవానికి మీ ఫాదర్లకు వందనాలు తండ్రి ప్రభావ గడిచిన కాలమంతా అయినా మమ్మల్ని కాచి కాపాడి రెక్కలు చట్టడం మనలో భద్రపరచు ప్రభావ ఈ దీన్ని మీ క్షణం వరకునైనా మీ యొక్క కృపతో కనికరంతోనైనా మమ్మల్ని కాపాడి కాచి కాపాడినైనా సజీవ లెక్కలో ఉన్నందుకే ఇక వేలాది వందనాలు ప్రభావ ఇది వల్ల తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ నామను కూడుకుంటే మీరు ఇచ్చిన గొప్ప బట్టి వేలాది వందనాలు ప్రభావానికి మస్త మహిమా ఘనత ప్రభావాలు వివేగంలో మీకే చెల్లిస్తున్నాం జనా వాక్యందర మీద మాట్లాడారు ప్రభా అవును తండ్రి నా ప్రభా ఎర సంవత్సరంలో ప్రభావనైనా మీరు రెండు పాయాలు చేసినారు ప్రభా నా తండ్రి అవును ప్రభా మేము ఊహించుకోవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది ప్రభా నా తండ్రి ఎందుకంటే ప్రభావ అంత గొప్ప దేవుడు ఒక ప్రభానైనా నీ గొప్పతనాన్ని మేము వివరించలేమే ప్రభావనైనా అతని మిమ్మల్ని మేము ఊహించడం కూడా అంత శక్తి లేదు ప్రభా అంత గొప్ప దేవుడు ప్రభాన తండ్రి అటువంటి గొప్ప దేవుడు మీరు కలిగిన మేము నా తండ్రి ఎంత ధైర్యం ఉండాలి ప్రభా ఈ రోజుల్లో ప్రభా కానీ మేము ప్రతిదానికి భయపడవాలని ఉంటున్నాం ప్రభా తండ్రి ప్రతి వారికి నా ప్రతిదానికి ప్రభావ విశ్వాసాల వల్లనైనా లోకస్తుల వల్లే ఉంటున్నాం ప్రభా నా తండ్రి ఇకనైనా ప్రభా నా తండ్రి మిమ్మల్ని కలిగిన మేము ఎంతో ధైర్యంగా ఉండే భయపడ దేనికి భయపడానికి వీల ప్రభావ ఎందుకంటే మమ్మల్ని మార్గం చూపించే దేవుడు ఉనివే ప్రభావ తండ్రి మార్గం లేని చోట కూడా ప్రభా మార్గం చూపించే దేవుడు ఉనివే నాయన మీకు ఇస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి నా ప్రభా ఆ రోజు ఇస్రాయల్ ప్రజలకు నా తండ్రి మీరు సమస్తం అనుగురించినారు ప్రభావ కానీ వాళ్ళ విశ్వాసలే ప్రభావ నా తండ్రి శరీరక ఆశలు కొరకైనా నా తండ్రి వాళ్ళు నా తండ్రి మీ ముందు చెట్టు వాళ్ళు మిగిలిపోయిన ప్రభావ తండ్రి ఎంతో మంది వాళ్ళు చేయ వాళ్ళు పొందుకోవాల్సిన వాగ్దానం మీకు వెళ్ళలేకపోయినారు ప్రభావ కానీ ఈ రోజు నా తండ్రి మేము మరింత ఉండకూడదు నా తండ్రి నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నవ కాబట్టి నైనా నైన్ మీ యొక్క చిత్తం నెరవేర్చాల ప్రభా డంకులు వచ్చిన ఎటువంటి నైనా అపాయాలు తప్పించే దేవుడు ఉన్నవో ప్రభావ నా తండ్రి మీ మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభావ అన్ని తొలగింపడతాయి కాబట్టి నా తండ్రి మిమ్మల్ని మీ ముందు మీతోటేట సాగువాలా ప్రభావ శ్రమల దినాల్లో ఉంటున్నాం ప్రభావ తండ్రి ఏ శ్రమకి మేము భయపడడానికి వీలలేదు ప్రభావ తండ్రి కాపాడే దేవుడవు ఆయన అనేకలకు మేము అయినా మీ స్వార్థ ప్రకటించాల ప్రభావ అది నాయన మీ యొక్క చిత్తంగా కాబట్టి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభావ మీకు ఆత్మాభితంగా ఇచ్చేయండి ప్రభావం ఎవరి చేతిలో మోసిపోకూడదు ప్రభావ ఆపాద క్రియలు లొంగిపోకూడదు ప్రభా త శరీర ఇచ్చలతో మేము నా తండ్రిలో ఒక ఆశలతోటి మిగిలిపోవడానికి వీళ్ళు ప్రభావ నా తండ్రి ఆయన గొప్పగా నడిపించినా మీ యొక్క గొప్ప జనంగా మమ్మల్ని తయారు జయమంత ప్రార్థిస్తున్నాను ప్రభావ ఇది నా తండ్రి వారి కరోనా వైరస్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నైనా ఎంతగానో స్వస్థ పరిచయం దేవ నా తండండి మీ వేలాది వందల ప్రభావ అయినా ప్రభా ఇంకా ఎందరో నాయన వారి మరి పడుతున్న ప్రభావ మీరు వారిని స్వస్థ పరిచయాలు లేవనైతండి ప్రభావ ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించండి ప్రభావ నైనా కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్రతి మీరు ఆదరించి నాయన వారికి కావాల్సిన వస్తువులు తీర్చండి నేను ఎవరికి నా మెడిసిన్స్ కానీ నేను హాస్పిటల్లో కొరత కానీ ప్రభావ మెడిసిన్స్ కానీ ఆక్సిజన్ కానీ ప్రభా ఇటువంటి కొరత రాకుండా ప్రభావ మీరు కనికరం చూపించండి ప్రభావ ఆర్థిక సహాయం లేని వాళ్ళందరికీ ఆర్థిక సాయం దయచేయండి ప్రభావ ఇది కానీ తండ్రి నేను కొత్త వేరియంట్లను పుట్టుకొస్తున్నాయి ప్రభావ ఇకనైనా జనలు ప్రభావ ఇర వీడల ప్రభావ నా తండ్రి మాస్కులు కూడా పెట్టుకొని తిరిగినంత శక్తి కూడా లేనంత నిర్లక్ష్య జీవితంలో అయినా ఈ రోజు జనులు ఉన్నారు ప్రభా అవును ప్రభావ ఆ రోజు నోవినాల్లో కూడా అదే రీతిగా ఉంటాయి ప్రభాన పెళ్లికి పెళ్లి తాగు తాగుచు పెళ్లికి ఇచ్చుకుని ఇష్టం వచ్చినట్టున్నారు ప్రభా తీరనైనా తుఫాన్ వచ్చి పడేంత వరకునైనా నీళ్ళు వచ్చి కొట్టుకుపోయేంత వరకు అయినా వాళ్ళు ఎలా విధిగా ఈ రోజు కూడా ఎట్లానే తలంచుతున్నారు చాలా మంది జనాలు ప్రభా జరిగిన వచ్చే ఆ విపత్తు వచ్చే మీ యొక్క రాకడం ప్రభావ ఎవరు గుర్తించట్లేదు జీవితం జీవిస్తున్నారు ప్రభా నిర్లక్ష్య జీవితం జీవిస్తున్నాం ప్రభా త ప్రతి ఒక్కరిని ప్రభావ మీరే గద్దరించండి ప్రభావం ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉన్న కూడా ప్రతి ఒక్కరి మీతో తిరగాల ప్రభావ బాధ్యతగా జీవించాల ప్రభా తండ్రి వారికి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభావ దానికి వ్యాక్సిన్లను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ లేదంటే దాని దుష్ప్రభాభాలు ప్రభావ ఎవరి మీద పడకుండా మీరే కనికరం చూపించండి మీరేనా నా త్రి నా ప్రభావ జను ప్రభావం అయితే తీసుకుంటున్నారభా స్వత పరిచయం ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి ఏ ఒక్కరునైనా దండించిన ప్రభావ నశించిపోకండా కాపాడండి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరినైనా మీతో తిరిగిన మిమ్మల్ని గణపరిచారే ఉండాలా మీద ఆధారపడి వారే ఉండాలా ప్రభావ ఇదిగా నడిపించండి ప్రార్థిస్తున్నా ప్రభావ ఇంకో ప్రభా ఎవరైతే ఇబ్బందులు వెళ్తున్నారో ప్రభా ఆర్థిక ఇబ్బందులు కానీ ప్రభా ఆరోగ్య సమస్యలే కానీ ప్రభావ ప్రతి ఒక్కరిని నైనా విడుదల దయచేయండి ప్రతి ఒక్కరి నడిపించండి ప్రభావ నా తండ్రి ఇది నేను ఈ ప్రయర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బ్రదర్ని సిస్టర్ మీరు నైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరి అభిషేకం దయచేసి ప్రభావం సమస్య కీడును నేను శ్రమలు కొట్టి వేసిన ప్రభావైనా మీరు ముందు నడిపించండి ప్రభావ మీ సేవలో మరింత బలమైన పాత్రగా వాడుకోండి ప్రభావ అవాదినైనా వారు మీ అధికారం లేకుండా ప్రభా మీరు నైనా ముందుకు నడిపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి రవి వేదన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నా తను మీరు ఇంకా మరింతనైనా గొప్పగా నా తల్లి మీ ఆత్మిక విషయాన్ని మేము తెలుసుకోవాలా ప్రభా బ ద్వారా మీరే గొప్పగా నేను ఇంకా వాడుకోండి ప్రభా మీ ఆత్మిక కార్యాల ప్రభా ఆయన ద్వారా జరిగించండి ప్రభా గొప్ప సేవకునిగా మార్చండి ప్రభావ నా తండ్రి మీరే ప్రభుకు కుటుంబంలో నేను ప్రతి ఒక్క అవసరతం తీర్చండి ప్రభా రాకలపక్కల తోడి ప్రభావ అంట వారి బిడ్డని ప్రభా రక్షణ రక్షణలో నడిపించిన నన్ను కుటుంబానికి మీరే నేను ప్రతి ఒక్క తీర్చిన మీ యొక్క కార్యం నెరవేర్చే వారికి మార్చిన ప్రార్థిస్తున్నాం నా చంద్రశేఖరం మీద ప్రార్థిస్తున్న ప్రభావ మీకు వందనాలు తండ్రి ప్రభా ఎన్నో విషయాలు బలిపరుస్తున్నారు ప్రభా అంటే మా యొక్క బాధ్యతను ప్రభ ప్రత మాకు గుర్తు చేసినందుకు నా దేవానికి సుతుల స్తోత్రంలో ప్రభానికి వేలాది వందనాలు ప్రభా అంటే అన్న కుటుంబంలో శాంతి సమాధానం మీరేనా తండ్రి ఇంకా గొప్పగా మరింత బలంగా సేవలు వాడుకోండి ప్రభావ త్రీ ఇదే నా తండ్రి లక్షణం వారి కుటుంబ ప్రభావ లక్షణంలో నడిపించండి ప్రభావ వారి బిడ్డని మీరే తోడే ఉండండి ప్రభావ ఏ అపవాది నైనా కుటుంబ ద్వారా రాకుండా మీరే కనుక నేను మీరే గద్దించిన మీకు సేవలు మరింత బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇదే తండ్రి మీ మధ్యాహ్న సమయంలో ప్రభావ మీ స్వరం మా కినిపించి మీటింగ్ అంతా మీరే తోడు మమ్మల్ని నడిపించినందుకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుక్రీస్త పరిశుద్ధం నడిపెట్టుకుంటున్నాం తండ్రి అమేన్ పరలోక మంది ఉన్న నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు తండ్రి నా ప్రభువా నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నాయనా తండ్రి నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రంలో తండ్రి కంటి కాచి కాపాడి ఈ యొక్క తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవులెక్లో ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో నీతో గడిపే భాగ్యము ధన్యత నాయన నీ స్వరం వినియోగ నాయన భాగ్యులు గాను ఐశ్వర్యవంతులు గాను మమ్మల్ని చేసిన పరలోక నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ గణతా ప్రభావంలో తండ్రి ఎస్ నీకే యువ యుగములు ను కాక హలెలుయా తండ్రి ప్రభా అవును ప్రభా నాయన అబ్రహం ప్రభా తండ్రి కేవలం ప్రభా నీ స్వరం వినే ప్రభా తండ్రి తనకు ఉన్నవన్నీ విడిచిపెట్టి ప్రభా నాయన ఏమి లేని నాయన యొక్క పునాదులు పట్టణం కోసం నాయన నీ యొక్క స్వరం వినే వచ్చిండి ప్రభా నాయన అవును ఈ రోజు ప్రభా నాయన తండ్రి నాయన ఎంతో మంది లోకంలో ఉన్న నాయన వాటి కోసం వాళ్ళు ధనవంతులు ఐశ్వర్యవంతులు లాగా అనుకుంటున్నారు మేము మాత్రం ప్రభా నాయన నీ స్వరం వినట వల్లనే మేము ఐశ్వర్యవంతులం తండ్రి నాయన నీ స్వరం వినడంలోనే మేము ఐశ్వర్యవంతులం నీతో గడపడంలోనే మాకు ఐశ్వర్యం ఉంది ప్రభా కాబట్టి ప్రభ అబ్రహాం ప్రభా తండ్రి నాయన నువ్వు ఎంతగానో దీవించినావు ప్రభా నాయన ఓ రీతిగా మేము కూడా అబ్రహం సంతానం తండ్రి మాకు నాయనా తండ్రి మీరు అబ్రహాంను ఎంతగానో దీవించారు ఆశీర్దించారు నాయన ఆ గర్భఫలం ఇచ్చి ప్రభా నాయనా తండ్రి నాయన ఇసుక రేణు వల్లే సముద్రంలో కూడా లెక్క పెట్టలేనంత తండ్రి ఎంతో మందిని ప్రభా ఆ యొక్క నుంచి వచ్చిన వచ్చినారు అది కేవలం నాయన అది మీకే సాధ్యం ప్రభ కాబట్టి ప్రభా నాయనా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా తండ్రి అబ్రహం మా పిత్రుడి గురించి ప్రభా తండ్రి మేము కూడా ప్రభా నాయన నీ యొక్క స్వరానికి మేము లోబడాలా ప్రభా తండ్రి మాకు ఉన్నవన్నీ ఆయన నీకు విడిచిపెట్టి ప్రభా నేను మీ రావాలా ఆ రీతిగానే ఏలి కూడా తన శక్తి మించిన నాయన ప్రయాణం ఉన్నా కానీ నీ స్వరం విని నాయన వచ్చిండు ప్రభా తండ్రి కానీ మేము నాయన ఈ దినం చాలా మంది ఐహిక విచారాల వల్ల తిండి వల్ల మత్తులైపోయి ప్రభా నీ స్వరడం వినడానికి కూడా చాలా మందికి నాయన కష్టమైపోయింది ప్రభా నాయన నీతో గడపడం కూడా చాలా మందికి కష్టమైపోయింది కేవలం లోక భారములు కలిగి లోక ఆశలతో లోక సుఖానుభవాల కోసం నాయన ప్రయాసపడుతున్నారు కానీ మేము తండ్రి నీ ఎందే మేము ప్రయాస పడాలా ప్రభావ అవును ప్రభా మేము ఎల్లప్పుడూ ఆనందంతో సంతోష గానములతో ప్రభా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలా నిన్ను స్థుతించాలా తండ్రి నాయనా తండ్రి నాయన మేము ఏ రీతిగా ఉన్నా కానీ మా స్థితి ఏదైనా కానీ దేని విషయంలో మేము భయపడద్దు ప్రభా ఎందుకంటే ఏదైనా తోట వలేవు నాయన నువ్వు మమ్మల్ని మారుస్తావు ప్రభా తండ్రి నాయన నాయన అంత గొప్ప దేవుడు అంత శక్తివంతుడవు తండ్రి నాయనా ప్రభా కాబట్టి మేము భయపడొద్దు ప్రభా ఎందుకంటే నాయన మాకు తోడు నువ్వు ఉన్నావు ప్రభా నాయన నీ అంట కాబట్టి ఈ దినం మాట్లాడిన వాక్యం అయితే నా తండ్రి నేనైతే స్వీకరిస్తున్నాను ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నీ స్వరం వినిపించినావు తండ్రి మమ్మల్ని నిజంగానే ఐశ్వర్యవంతులు చేసినావు ప్రభా ఈ లోకంలో మేము ఏ స్థితులైనా ఉండని ప్రభా ఎంత దారిద్ర్యంలో ఉండని ఎంత పేదరికంలో ఉండని నాయన మేము ఏ స్థితి అయినా కలిగి ఉండని అది ఈ లోకంలోనే కానీ నీ స్వరం వినటంలో ప్రభా నాయన మేము ఎప్పుడు ఐశ్వర్యవంతులమే ప్రభా ఆయన మీ యొక్క పరలోక రాజ్యానికి ప్రభానైనా నాయన మిమ్మల్ని వారసులుగా నువ్వు పెట్టినావు ప్రభా అవును ప్రభా తండ్రి నిజమైన కుమారుడు కుమార్తె తండ్రికి వారసుడు వారసురాలు ప్రభా అవును ప్రభా నాయన మేము నీ యొక్క వారసులం ప్రభా తండ్రి కాబట్టి నాయన మేము ఈ లోకంలో ఎప్పుడు లేము ఎప్పుడు నాయనా తండ్రి పరలోక నీతోనే ఉన్నాం ప్రభా కేవలం మమ్మల్ని తండ్రి నీ యొక్క చిత్తము నెరవేర్చకే ప్రభా అవును ప్రభా తండ్రి నిజమైన వారసుడు నిజమైన వారసులు ప్రభా తండ్రి ఆశయాలు తండ్రి గుణాలను కలిగి ఉంటాడు తండ్రి వారసత్వాన్ని పొందుకుని ఉంటాడు ప్రభా కాబట్టి నిజమైన వారసుడు తండ్రి లాగానే మారుతాడు ప్రభా కాబట్టి మేమైతే ప్రభానైనా నీలాగనే మేము జీవించాలని ఆశపడుతున్నాం ప్రభా నువ్వు ఎంతో సాత్వికంతో దీర్ఘశాంతంతో ప్రభానైనా నువ్వు ఎంతగానో శ్రమను సహించినావు ప్రభా ఎన్నో భారాలను నాయన సులువుగా చెక్కబెట్టినావు తండ్రి నాయన నువ్వు ఎంతగానో ప్రయాసపడినైనా తండ్రి నువ్వు పరిశుద్ధుడు నీలో ఏ పాపం లేదు నీలో ఏ మచ్చలేదు కానీ నువ్వు మా కోసం ఆ కలవరి స్థితిలో తండ్రి మాన్యత నువ్వు మరణించినావు తండ్రి తండ్రి రాజ్యాన్ని నువ్వు నెరవేర్చినయన మాకొక మార్గము ఒక మాదిరిగా చూపించడానికి ఈ లోకంకి వచ్చినవు తండ్రి కాబట్టి మేము నీ బిడ్డలం మేము కూడా అదే రీతిగా ఫాలో అవ్వాలా మేము నిన్ను పోలి నడుచుకోవాలా నీ గుణాలు కలిగి నీ మనస్సు కలిగి నువ్వే మాకు మాదిరి నువ్వే మాకు కాపరి ప్రభ కాబట్టి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు నువ్వే ప్రభ నాయన సమస్తము నాయన సృష్టి అంతా నీ యొక్క మాట అంటే నాయన ఒక్క మాటకే ఇవన్నీ ఏర్పడిందంటే ఆ స్వరంలో ఎంత మాధుర్యం ఉంది ఆయన ఆ స్వరంలో ఎంత అపరంజిమయం తండ్రి నీ స్వరము నీ పాదాలు కాబట్టి నీ స్వరం వినడంలో మేము నిజంగానే ఐశ్వర్యవంతులం తండ్రి కాబట్టి ఆయన నీ యొక్క స్వరానికి మేము ఎప్పుడు లోబడాలా నాయన తండ్రి ఎప్పుడు ప్రభా నాయన నీ స్వరం కోసమే మేము ప్రయాసపడాలా కనిపెట్టుకొని ఉండాలా ప్రభా కాబట్టి నీ స్వరం వినిపించినావు తండ్రి నాయన ప్రతి దినం ప్రభా మీ దాసుల ద్వారా స్వరం వినిపిస్తూనే ఉన్నావు ఆయన నిజంగానే ప్రభా నమ్మల్ని ఐశ్వర్యవంతులుగానే చేస్తున్నందుకు నీకు నా తండ్రి నా హృదయపూర్వక నాయనా తండ్రి పాదాభి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి ఈ యొక్క వాక్యం మాట్లాడినందుకు నీకు వందనాలు ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించిన తోటి దాసుడు సహోదరుడు కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రభా ఆ సహోదరుని కూడా మీరు ఇంకా దీవించండి ఆస్వాదించండి ప్రభా నాయనా తండ్రి ఇంకా మీ ఎన్నో మరుగైన విషయాల ప్రభావాన్ని ఆయన ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాల ప్రభావ మీరు చూపించండి ఆయన మీరు ఒక పాత్రగానే తీసుకుంటున్నారు ప్రభా మమ్మల్ అందరినీ కాబట్టి మా పక్షంగా యుద్ధం చేయదేవుడు నీవే కాబట్టి ఆ సహోదరుడు కూడా ప్రభా నాయన ఇంకా ఎంతో మంది రక్షణ లేని వాళ్ళందరినీ ప్రభా నైనా మీ పరలోక రాజ్యంలోకి నడిపించాలా మాకు ఇచ్చిన భారము అదే ప్రభా నాయన నా తండ్రి ఆ భారము ఆ పిలుపు మేము ఎప్పుడు మర్చిపోవద్దు ఎలాంటి ఐక్య విచారాలైనా ఉండని ఈ లోకంలో ఎలాంటి భారమైనా ఉండని కానీ వాళ్ళ వాటన్నిటిని విడిచిపెట్టి మీరు ఇచ్చిన పిలుపు నాయన మీరు కలిగి మా పట్ల ఉన్న భారము ఆయన మీ చిత్తం అయితే మేము ఎప్పుడు మర్చిపోవద్దు అది ప్రతిదినం మేము వేసుకోవాలా నెమర వేసుకోపోతే మేము మర్చిపోతే గుడ్డి వాళ్ళం అయిపోతాం కాబట్టి మేము గుడ్డి వాళ్ళగా ఉండొద్దు ప్రభా మేమన్నీ చూసేవాళ్ళగా ఉండాలా ఎందుకంటే ఈ దినం మీరు కూడా అందరినీ చూస్తున్నారు ప్రభా ప్రతి హృదయాన్ని ప్రతి ఒక్కరిని చూస్తున్నారు మీ నివాసం ఈ మధ్య మాతోనే ఉంది ప్రభా నాయన నాయన ఈ దినం మీరు మాతో కాపరమున్నారు ప్రభా కానీ ఎంతో మంది నాయన అది గ్రహించలేని గుడ్డి వాళ్ళు వాళ్ళ నేత్రాలు ప్రభా మీరు నాయన పరమును వీడి ఈ దినం మీరు మాతో నివాసం ఉన్నారని కూడా చాలా మంది గ్రహించలేకపోతున్నారు ఇంకా ఆలస్యం అవుతుంది ఇంకా మీరు వస్తారని నాయన ఇంకా ఏదో అనుకోని నాయన నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది అన్ని అయిపోయిందని అనుకుంటున్నారు కానీ మీరు ఆల్రెడీ మా మధ్య నివాసం ఉంటున్నారని ఎవరు గ్రహించట్లేదు ప్రభా తండ్రి మాతో కాపురం ఉంటున్నారు ప్రభాని ఎవరు గ్రహించట్లేదు కానీ మేమైతే ప్రభానాయన మేము ఎప్పుడు నీలోనే కనిపెట్టుకుంటాం ఎందుకంటే ఈ లోకంలో వెతికితే ఏది కనిపించదు కానీ పైన వెతికితే తండ్రి నీ చిత్తము కనిపిస్తుంది ప్రభా ఎందుకంటే నువ్వు పరలోకం అందు తండ్రి కానీ ఈ లోకము తండ్రి అపవాది సాతాను ఘట్ట సర్పం చేతిలో ఈ రోజు వాడి చేతిలో ఈ అధికారం అంతా కలిగి ఉంది కానీ ప్రభా మేము ఎప్పుడు దీన్ని అలాగే ప్రభా ఈ సహోదరుని దీవించండి ఆశ్రవదించండి ప్రభానైనా తండ్రి ఇంకా ఎన్నో మరగైన విషయాలు ఆత్మీయ సత్యాలు ఈ యొక్క వైరస్ల నుంచి తండ్రి వ్యాక్సిన్ నుంచి తెగుల నుంచి కీడు నుంచి మీరే కాచి కాపాడండి మీరు అక్కడి వరకు తండ్రినైనా మీరే మీ కృపలో కాచి కాపాడి యొక్క సోదరుడి కుటుంబాన్ని కూడా మీరే కాచి కాపాడుకోండి తండ్రి ఈ ఆరాధనలో పాల్పొందినా తండ్రి తోటి సహోదరులకి తోటి దాతులందరికీ ప్రభానైనా నా హృదయపూర్వక వందనాలు ప్రభా వాళ్ళందరినీ ఇంకా మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రతి ఒక్కరిని ప్రభా మీ జ్ఞానంలో వర్ధిలో చేయండి ప్రభానైనా తండ్రి మేము ఇంకా నాయనా తండ్రి మేము సిద్ధపడాలి ఇంకా ఎక్కడ మాలో ఏ మాలిన్యం ఏ మచ్చ ఉండొద్దు ప్రభ మీరు పరిశుద్ధుడు కాబట్టి తండ్రి మేము కూడా నీళ్లగా మీ కుమారులు అవ్వాలంటే మేము కూడా మీరు కలిగిన పరిశుద్ధత కలిగితేనే అది సాధ్యం అవుతుంది కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాలా మాలో ఇంకా ఏమైనా నాయన శరీర క్రియలు ఉంటే వాటి అన్నింటినీ విడిచిపెట్టాలా కాబట్టి యొక్క నాయన ఆరాధనలో పాల్పొందిన తోటి సహోదరుల కుటుంబాలను వాళ్ళ పిల్లలను వాళ్ళని పంచేసేట అన్నింటిని ప్రభా మీరే ఈ వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి తెగుల నుంచి కాపాడండి ప్రభా ఎంతో మంది కోవిడ్తో సపరవుతున్నారు ఎంతో మంది వ్యాక్సిన్కి ఇన్ఫెక్ట్ అయిన ప్రభా వాళ్ళందరినీ ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళందరినీ మీరే కాచి కాపాడి ఆయన తండ్రి ఆ కలవరి తండ్రి మీరు పొందిన గాయముల ధర సంపూర్ణ స్వస్థత చేయండి ఇంకా ప్రభా ఎన్నో గ్రామాలు ప్రభానైనా తండ్రి ఎంతో మంది ప్రభా నాయన నీ యొక్క రక్షణ నీ సువార్థే నువ్వే దేవుడని తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రభ కుప్పల కుప్పలగా నశించిపోతున్నారు ప్రభా నాయనా తండ్రి నీ సేవ ప్రభాన ఆయన ఈ లోకంలో ఇంకా సంపూర్ణంగా ప్రకటించబడలేదు ప్రభా తండ్రి మీ ఆత్మ ఘోషిస్తుంది ఎందుకంటే నీ పట్ల తీర్మానాలు తీసుకొని నీ పట్ల నాయన నీ చిత్తం నెరవేర్స్తాను వాగ్దానాలు తీసుకొని ఒకప్పుడు నీలో వెలిగింపబడిన వాళ్ళందరూ ప్రభా ఇప్పుడు వెచ్చగలేరు చల్లగా అయిపోయినారు ప్రభా వాళ్ళని ఆత్మలన్నీ ఆర్పుకొని కూర్చున్నారు ప్రభా తండ్రి కానీ వాళ్ళందరూ మళ్ళీ వెలిగింపబడాలా కేవలం తండ్రి మీకేదైనా ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు నీవే కాబట్టి వాళ్ళకున్న గుడ్డి నేత్రాలకు మీరే సంపూర్ణ స్వస్థ దయచేసి తిరిగి నాయన వాళ్ళు నూతనమైన ఉత్తేజం పొందాలా నూతనమైన నీ కృప పొందుకొని మళ్ళీ ప్రభా నీ స్వాత్తిని వాళ్ళు ప్రకటించాలన్న మీరే వాళ్ళ విషయంలో గొప్ప కార్యం నా ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన ఎంతోమంది సేవకులు తండ్రి నాయన మీ ఎందుకు నిద్రించినారు ప్రభా ఆ సంఘములకు నాయన ఆ కుటుంబాలకు మీరే నాయన మీ కృప శాశ్వత కాలం ఉండును కాక ఎవరైతే భార్యను భర్తలను పిల్లలను కోల్పోయిన అందువల్లకి మీరే తోడుండండి ప్రభా అవును ప్రభా తండ్రి నాయన మీరు అతి సమీపంగానే ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా మేము ఇంకా ప్రభా నాయన మేము నిద్రమత్తులో ఉండి నాయన ఉంటే మేము నా తండ్రి మేము నాయన మేము పొందుకున్నది మొత్తం వృధా కాబట్టి తండ్రి మెలుపుగా ఉండాలా ప్రభా నిమైన బుద్ధి కలిగి స్వథ బుద్ధి కలిగి తండ్రి నాయనా తండ్రి మీరు ఎట్లా మేము ఎలా ప్రేమని రుచి చూసినామో తండ్రి మీరు దయాళుడని ప్రభ ఆ ఆ దయ అందరికీ ప్రభా ఈ లోకమంతా నీ మహిమను మేము ప్రకటించాలా నీ స్వార్థని చాటి చెప్పాలా ప్రభా తండ్రి ఎక్కడ స్వార్థంతోనూ ప్రభా ఎక్కడ నాయనా ఈ లోక ఆశలు కలిగి ఉండకుండా ప్రభ నీ మనసు కలిగి నీ మాదిరిగా నాయన నీ రూపకంగానే మేమందరం తయారవ్వాలా ప్రభా నాయన నువ్వు ఈ లోకంలో ఏ రీతిగా ఉన్నావు అదే రూపకంగా మేమందరం మారి ప్రభానాయన నీ చిత్తము నెరవేర్చి మాకు ఇచ్చిన భారం ఆయన మేము తండ్రి నెరవేర్చి తిరిగి ప్రభాని ఎద్దకు మేము రావాలా కాబట్టి ఈ మధ్యన నువ్వు నీ స్వరం ధర వినిపించి మమ్మల్ని భాగ్యులు గాను ధనవంతులు గాను ఐశ్వర్యవంతులు గాను చేసి మమ్మల్ని అందరినీ ప్రభానైనా తండ్రి నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి మా పట్ల నువ్వు గారు ఎందుకంటే ఈ లోకంలో ఎవరికి ఇవ్వట్లేదు ప్రభా నువ్వు ఎంత గొప్ప ధన్యత ఎందుకంటే ఈ లోకంలో గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప ధనవంతులు గొప్ప గొప్ప దేశాలు గొప్ప గొప్ప నాయన తండ్రి నాయన మత బోధకులు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఎన్నో సంవత్సరాలు కానీ అలాంటి వారికి కూడా నువ్వు ధన్యత ఇవ్వలేదు ప్రభావ అల్పులం ప్రభా మేము ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా ఈ లోకంలో ఎలాంటి ఐడెంటిటీ కూడా లేదు ప్రభా కానీ నాయన నువ్వు మాకు నాయన ప్రతి ఒక్క యొక్క ఆత్మీయ సత్యం నాయన నీ విషయాలు నాయన ఈ యొక్క చిన్న గ్రూప్కి నువ్వు మాకు చూపిస్తున్నావు తండ్రి మమ్మల్ని నాయన ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి ఎంతగా నువ్వు మాకు వస్తున్నావు నాయన నువ్వు ఉన్నావంటే నీ ప్రేమకు నాయన వెయ్యి నోలతో కాదు ప్రభా మా బ్రతుకునంతా నేను స్థుతించినా నీ ప్రేమకు మేము ఏమి చెప్పలేం ప్రభా ఏమి ఇవ్వలేము నువ్వు మా పట్ల చూపించిన ప్రేమకు తండ్రి కాబట్టి ప్రభా మా బ్రతుకు దినములంతా తండ్రి నిన్నే సేవించాలా నిన్ను స్థుతించాలా ప్రభా నైనా మీరు స్థుతులపై ఆశీనుడమైన దేవుడు నిన్ను కొనియాడాలా నేను నీ పట్ల ఆనందంతో సంతోషగానములతో ప్రభా తండ్రి నీ నామాన్ని మహిమపరచాలా ప్రభ తండ్రి నువ్వు గొప్ప దేవుడో శక్తిమంతుడో తండ్రి కాబట్టి ప్రభాన ఆయన ను మమ్మల్ని ఏర్పరచుకున్నావు కాబట్టి తండ్రి మేము ముందుకు వెళ్ళిపోవాలా ప్రభా తండ్రి మీరే మాకు తోడునండి మీరే మాకు కాపరి ప్రభాన ఆయన నీకు హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతాస్పత్రులు స్తోత్రంలో చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్షదు ప్రేమ తండ్రి గొప్ప రాజా గొప్ప ప్రభుంద్రీ ఇంతమంది సమయం మాకు అనుగురి అదేవిధంగా ప్రభు మరి పొద్దున నుంచి ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తున్నందుకు కొందనాలు తండ్రి నాయనేస ప్రభా మాకు ఇంతమంది సమయము మాకు వాక్యం విన్న భాగ్యం కలిగించేసినందుకు కొందే తండ్రి ప్రభా మేము ఏ పరిస్థితుల్లో ఉన్న తండ్రి ప్రభా మీకు ఇంపార్టెంట్ శిక్షకు సాయం తీయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నానేశ్వే ప్రభా వాక్యం చెప్పినప్పుడు దీన్ని దీవించి ఆశీర్వదించను ప్రభా అవును ప్రభా మమ్మల్ని ఆశీర్వదించే భూమికి పంపిస్తాను తండ్రి ప్రభ అలాగా మేము ఆశీర్వదింపబడాలి తండ్రి ప్రభ మా యొక్క నాయనేస ప్రభా మా యొక్క మా తరం అందరూ మా తరం వాళ్ళందరూ ఆశీర్ప ఆశీర్వదింపబడాలి తండ్రి నాయనేస ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభ సతమైన వార్తలు తెలుసుకోని ప్రభా నీ కొరకు నేను సువార్థ ప్రకటించుకు బిడ్డలు తీర్చిదిద్దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా పాపాలను క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావును తండ్రి మేము పాపం తల్లి నేను సెల ప్రభా మమ్మల్ని ఏర్పచుకున్నందుకు నీకు కొందనాల తల్లి నేను ఎభ భూమి పుట్టక ముందుకే నేను తల్లి గర్భంలో ఉండకుందుకు మమ్మల్ని ఏర్పరచున్నందుకు నీకు వందనాల తండ్రి ప్రభా అదేవిధంగా కేబీ ప్రేమిలో ఉన్న ప్రతి ఒక్క మిత్రు మిత్రులందరి కోసం ప్రార్థించస్తున్నాం తండ్రి ప్రభా మరి ఈ దినాన్ని చూడలేక ఎంతో చనిపోయినారో వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నానేస ప్రభా ప్రతి ఒక్క ప్రజలను సిస్టం దీవించి ఆస్వాదించండి ప్రభా వాళ్ళ అవసరతలు కొరకు పాదించేస్తున్నాం తండ్రి ప్రభ నా ప్రభా మరి లోకమంతియు నాన్నేశ్వర ప్రభ అంత్య దినంలో ఉన్నారు తండ్రి ప్రభ అదేవిధంగా నాయన ప్రభ ఎటు ప్రభావంతో ఉన్నారు తండ్రి ప్రభా మోసము ఎక్కడ చూసినా మోసము దగ్గ నేనేసే ప్రభా తలిబీలు ఉన్న తండ్రి ప్రభా అలాంటి మధ్యలో మమ్మల్ని పంపిస్తున్నాం తండ్రి మేము నేను జ్ఞానం చేతాం మేము కాపాడికి నేనేసే ప్రభావ వాళ్ళకి నీ స్వాత ప్రకటించకు సాయం మరి వ్యాక్సిన్ కోసం కోసం ప్రాధంస్ చేస్తున్నాం నేనే సమీక్ష తండ్రి నేను మరి ప్రతి ఒక్కరు అయితే తీసుకున్నారు ప్రభా వాళ్ళందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి తండ్రి నేను వాళ్ళ కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి మరి ఒకసారి ప్రభా ఇక ఆన్లైన్ వచ్చిన ప్రతి ఒక్క మీటర్ను దీవించి ఆశీర్వించమని వేసుక్రీస్తున్నా మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ మన ప్రభుణ ఏసు క్రీస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ బ్రదర్స్ కి వారి కుటుంబులకు సదాకాలం తోడైండును గాక అమెన్